చేస్తాం పరిశోధన వాగు దేవ మీకు వదనాలు నైనా మహోన్నతుడ మహిమ స్వరూపి మీకే వదనాలు ప్రోభా నైనా ఈ యొక్క గడిచిన కాలం అంతా కాపాడి సజ్జులెక్కలు పెట్టినారు మీ యొక్క నడిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ నైనా ఈ సాయంత్రం సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడం మేము వచ్చినాం ఆసక్తితో వచ్చినాం ప్రవ్వా మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి అవు ప్రభా మా హృదయాలను పరిశోధించమని ప్రార్థిస్తున్నాం మీకు ఇంకా ఏమైనా అంగీకారంగా లేకపోతే చూపించమని ప్రార్థిస్తాం ప్రభావ దాన్ని మేము విడిచిపెట్టాలా ప్రభావ మిమ్మల్ని వెంబడించాల ప్రభా ఈ లోకము అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు మీరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని మీరు శిష్యులను ప్రశ్నించినారు ప్రభా అప్పుడు అన్నారు శిష్యులు ప్రవ్వా సమస్తము మీరే అయితే మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోవాలా అవును ప్రవ్వ మేము ఎక్కడికి వెళ్ళాం ప్రవ్వా మిమ్మల్ని వెంబడిస్తాం అవును ప్రభావ మీరు చెప్పిన మాటలని మీ చెప్పిన వాక్యాలని మేము వెంబడిస్తున్నాం ప్రవ్వా వాటి కోరికే మేము జీవిస్తున్నాం ప్రవ్వా ఈ లోకంతో మేము సమాధాన పడతలేం ప్రవ్వా అవును ప్రవ్వా ఈ లోకస్తులకు ఈ విశాల్ మేము చూపిస్తున్నాం మీరు మాకు చూపించినవే మేము వాటి వారికి చూపిస్తున్నాం ప్రవ్వా కాబట్టి మీరే మహిమను అందమని ప్రార్థిస్తున్నాం ఇవన్నీ మీరిచ్చినవే ప్రవ్వా అది మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అయినా మాకందులో అనుమానమే లేదు ప్రవ్వా అవును రాజా ఈ ప్రకృతి సహజమైన మనిషికి ప్రతిదీ అనుమాన స్వాదంగా ఉంటుంది అయినా కానీ ఉన్న వారికి సమస్తము ప్రభు ఉంచి కలిగినయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రవ్వ కాబట్టినైనా వీటన్నింటినీ మేము నేర్చుకోవాలా జీర్ణం చేసుకోవాలా అన్నిట్లో ప్రకటించాలా అటువంటి ప్రేమ ఆత్మను మా హృదయాలు కుటమని పుట్టించమని ప్రార్థిస్తున్నాం నూతనంగా అభిషేకించండి వాక్యలను సత్యాన్ని గ్రహించలాగా సహాయపడండి కొన్నిసార్లు కష్టతరంగా ఉంటున్నాయి ప్రభా అయినా కానీ మీరే సహాయకులు ఉండి చిన్న గుర్రెపిల్లని నడిపించినట్లు నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము తగ్గించుకొని జీవించలాగానే మిమ్మల్ని మయపరచేలాగా సాయపా నడిపించమని ఏసు క్రీస్తు పరిషత్ నామాంన ప్రార్థించున్నాం తండ్రి ఆమెయ్య ఈరోజు సెక్యులర్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం కదా బెబలోనియన్ క్యాలెండర్ ప్రకారంగా కదా ఇది కొత్త సంవత్సరం బెబలోన్లో తయారైంది ఫస్ట్ క్యాలెండర్ దాని తర్వాత రో రోమన్స్ ద్వారా తయారైంది దాని తర్వాత ఈజిప్షియన్స్ ద్వారా తయారైంది ఇది గ్రిగోరియనే పోపు ద్వారా ఆమోదు పొంది ప్రపంచం అంతటా విస్తరించింది అందుకే గ్రిగోరియన్ క్యాలెండర్ అంటాం మనం దీన్ని ఇప్పుడున్నద ముత్తాతలు మన పూర్వీకులు ఒక శిక్షణ అంటే దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల క్రితము మన ముత్తాతలంతా జూలియన్ క్యాలెండర్ పాటించారు మనం పాటిస్తుంది అంటే ముని మనం వాళ్ళు పాటించే క్యాలెండర్ పేరు గ్రిగోరియన్ క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్కి గ్రిగోరియన్ క్యాలెండర్కి పది రోజులు తేడా అట్లా అనుకుంటే ఇంకో పది రోజుల తర్వాత రావాలి కొత్త సంవత్సరం కదా కాబట్టి అంతా తారుమారు కానీ కాలములు సమయములు మన ప్రభు ఆధీనంలో ఉందని వాక్యం సెలవిస్తుంది మనం దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం మనము అయిన సూచనలకి ప్రాణిస్తున్నాం నీ రాకడా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అంటే ఆయన ఏం చెప్పిండు స్థలాలు చెప్పిండ టైం చెప్పిండ టైం చెప్పలే సూచనలు చెప్పిండు అంటే మనుషులు ఎట్లా జీవిస్తారు ఆయన వచ్చే టైంకి అని చూపించిండు కాబట్టి నువ్వు వాటిని గ్రహించి దాని ప్రకారంగా ఇది ఖచ్చితంగా ప్రభు వచ్చే టైం అని గ్రహించాల ప్రభు మనకు అనేకమైన విషయాలు బయలుపరిచిండు వాటి ప్రకారంగా చూపించిండు పోయిన వరం చాలా డిస్టర్బెన్స్ ఉండే కదా మనకి అక్కడ ఈ రూమ్లో ఒక పెంతకోస్త సంగము నడుస్తూ ఉండే వాళ్ళు భాషలలో స్తుస్తున్నారు దేవుని గనపరుస్తున్నారు పెద్దగా అరుసుకుంటా మ్యూజిక్ సిస్టమ్స్ నేను ఎంత ప్రయత్నించినా ఆ రికార్డింగ్లో వాటిని సరిగా క్లీన్ చేయలేకపోయినా విన్న వాళ్ళకి మీకు తెలిసి అది రికార్డింగ్ చాలా ప్రయత్నం చేసిన ఎన్ని గంటల దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ అవర్స్ ఖర్చు పెట్టిన దాని మీద అంత టైం నేను ఏ రికార్డింగ్ మీద పెట్టలే ఎంత ఎడిటింగ్ చేస్తున్నా ఆ సౌండ్స్ డామినెంట్గా ఉన్నాయి సో నేను తర్వాత ఈరోజు పొద్దున్న గ్యాప్ కనుకొచ్చింది ఒక్కసారి మా తమ్మునికి పంపిస్తాం ఆయన ఆ ఫీల్డ్లోడే ఆయన సౌండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ కదా ఆయనకి ఇంకా సునాయాసం చేయడం ఆయనకు పంపిస్తామని ఒక తలంపు వచ్చింది మళ్ళీ హెడ్ఫోన్ నేను అప్లోడ్ అయితే చేసినాను మళ్ళీ విన్న వాళ్ళకి ఎంత బాగుందని అండి విన్నరా సెకండ్ పార్ట్ పోయిన వారే క్లియర్గా ఉందా వాక్యం వినిపిస్తుందా అయితే నేను మొబైల్ ఫోన్ మార్చిన ఆ మొబైల్ ఫోన్ కింద పడి కొంత డ్యామేజ్ అయింది అంత అందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండేది బయట ఎంత అరుసుకున్నా అందులోకి రావు బయట ఎంత పెద్ద శబ్దాలు రావు ఇది ఏం చేస్తుందంటే నా శబ్దాన్ని ఐడెంటిఫై చేసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఆ ఫోన్ ఆ ఫోన్ పోయినాక ఈ ఫోన్లో ఆ ప్రాబ్లం ఆ ఫీచర్ లేదు ఇప్పుడు వాడుతున్న ఫోన్లో ఆ ఫీచర్ లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ లేదు నా వాయిస్కి గుర్తుపట్టిందంటే వేరే వాయిస్ వేరే వాయిసెస్ని అది రిజెక్ట్ చేస్తూ ఉంటుంది నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అంటారు దాన్ని అది లేకపోవడం వల్ల ఆ రికార్డింగ్ అంటే తర్వాత నాకు సడన్లీ గుర్తుకొచ్చింది నా దగ్గర సోనీ మ్యూజిక్ సోనీ ఆడియో రికార్డర్ ఉంది అందులో ఉంది నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అది వాడినా బాగుండే ఆ రోజు సరే అన్నీ ఇచ్చాడు దేవుడు కానీ వాడలేని స్థితిలో ఉన్నాం మనం అంతే తేడా కానీ ఇప్పుడు మటుకు బ్యాటరీస్ పెట్టినా దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా వాడాలా ఈరోజు మటుకు సాయంత్రము ఎక్కడ ఏ చర్చ నడుస్తలేదు ఒకటే నడుస్తుంది అందరూ రాత్రి మేల్కొని హ్యాపీ న్యూ ఇయర్ కొరకు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని ఎదురు చూస్తున్నారు ఏ రోజున ఉదయి గమనించింద్రా సూర్యుడు ఉదయిస్తాడని ఏ ఎదురు చూసింద్రా నిన్న ఒకరోజే ఎదురు చూస్తున్నారు చువల్ దారితే సూర్యుడు ఉదయించినట్టే కదా కాబట్టి సూర్యుడు ఉదయిస్తే కొత్త సంవత్సరం అన్నట్టు ఏ రోజు మేల్కొనేది నిన్న మేల్కొనేది ఎందుకంటే కొత్త సూర్యుడు వస్తుడు కొత్త సూర్యుడు వచ్చింది కదా కాబట్టి అంత పాతదే లేదు నీ హృదయం కొత్తగా మారాలా ఈ లోకంలో ఏది కూడా క్రొత్తది లేదు ఇది ఉంది అంటే ఆల్రెడీ పాతదనే విషయం నేను మీకు చూపించిన వాక్యంలో కదా వాట్సాప్లో ప్రసంగి మొదటి అధ్యాయము తొమ్మిదవ తొమ్మిది పది వర్షాలలో అది మనం ధ్యానించాం కొన్నిసార్లు నాకు కూడా అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన అదే రూపకంగా మాట్లాడతాడు అర్థమవుతుందా కొన్నిసార్లు నాకు కూడా అనుమానం వస్తుంది ఎందుకు ఈ జీవితం ఆల్మోస్ట్ మనము ఒంటరి జీవితం ఎంత ఒక పది సంవత్సరాలు అయిపోయిందా పది సంవత్సరాలైంది ఒంటరి జీవితం అందరితో హంగమా హంగమాగా స్టేజ్ల మీద ఎంతో గొప్ప ఐధిక్యతలా ఉన్న కదా ఒకప్పుడు టాప్ పొజిషన్స్లో ఉన్నాం చర్చ స్థాయిలో కూడా పెద్ద పెద్ద చర్చస్థాల్లో టాప్ పొజిషన్స్లో ఉన్నాం అవన్నీ విడిచిపెట్టి ఒంటరిగా వైఎంసీఏకి వచ్చి చిన్న రూమ్లో ఒక్క పది మంది ఇట్లా కూర్చుంటే అనిపిస్తుంటుంది కదా ఏంది నేను చేసింది కరెక్టా కదా అని అనుమానం వస్తుందో లేదా అసలు వచ్చినప్పుడల్లా దేవుడు వాక్యంతోనే మాట్లాడి బలపరుస్తా ఉన్నాడు నువ్వు ఒంటరిగా లేవు కించపరిచేట్ ఇంకోటేం తెలుసా మీరు బయటకు వస్తే మీకు సహవాసమేది సహవాసం ఉండాలి కదా అని వాళ్ళు ఉంటారు మనకు సహవాసం లేదా సహవాసం ఉంది కదా ఇదేనా సహవాసము మన సహవాసం ఎంత స్ప్రెడ్ అయిందంటే ప్రపంచం అంతటా మన వాక్యాలు వినటోళ్ళు ఉన్నారు ఇంటర్నెట్లో ఎక్కడెక్కడి నుంచో తెలుగు వాళ్ళు వింటూ ఉంటారు వాక్యం చూడండి ఎంతవరకు విస్తరించింది మన సహవాసం ఎన్ని లక్షల మంది వింటున్నాడో మనకు తెలియదు కూడా ఈ వాక్యాలు ఆంధ్రాదిక్ అయితే ఓ క్యాసెట్స్లలో చేసుకొని అది అది సీడీ సిడీస్ల కాపీ చేసుకొని పెంట్ర కాపీ చేసుకొని వింటున్నారంట వాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు సాక్ష్యాలు ఫోన్లలో ఎక్కడెక్కడ కూడా వింటున్నారు మన సహవాసం చిన్నదా ఎంతో విస్తరించింది అంటే ఈరోజు ఒంటరి జీవితం ఒక్కరిని ఉన్నాను ఒంటరిగా అందరు వెళ్ళిపోయినారు హంగామా చేస్తున్నారు పొద్దున్నే కొంచెం డిస్టర్బెన్స్ ఉండే ఇంట్లో వాడు సిమెంట్ లారీ వాడు అదంతా క్రాక్ చేసింది ఇంటి ముందు క్రాక్ ఈడు నుంచి చాలా వరకు క్రాక్ మొత్తం దిగిపోయింది భూమి అది డిస్టర్బెన్స్ ఉంది కానీ నేనేం బాధపడలేదు దుఃఖపడలేదు అని పొద్దున్నే అరవలేదు అంటే మీరు అని కొత్త సంవత్సరం అరిస్తే సంవత్సరం అంతటా అరుస్తాం అనేటారు కదా ఆచరం పక్కింటోళ్ళు అరుస్తున్నారు ఎదిరింటోళ్ళు అరుస్తున్నారు కానీ నేను అరవలేదు వాడి మీద అసలు బాధ బాధితుని నేను అది నేను చేపించుకోవాలంటే వరకు కనీసం ఒక పదిహేను వందల రూపాయలు అవుతుంది రాళ్ళు ఇసక సిమెంట్ తీసుకొచ్చి మేస్త్రిని పిలిపించి చెప్పి అలాంటిది అవుతుంది సరే అప్పుడే ప్రేరణ చేసి బయటకు వచ్చిన వాడేన్నాడు నేను నేనే కదా నష్టం చేసిన నేనే మొత్తం రిపేర్ చేపిస్తా అని చెప్పిండు వాడు సరే వాడు చేస్తారా చేయడనేది సెకండరీ ఇష్యూ నేను మటుకు దాని గురించి చింతించలేము చూడండి ప్రతి చిన్న చిన్న విషయాలలో వాడు మనల్ని దుఃఖపరుస్తూ ఉంటాడు వాడిని గుణగనం అది దుష్టుని గుణగనం సైతాన్ని గుణగణం అది కానీ మనము ప్రభులో ఉన్నాం కాబట్టి ప్రతిసారి ప్రభు నీలో ఉండి నేను హెచ్చరిస్తూ చిన్న చిన్న వాటి గురించి మనం దుఃఖపడాలి నిష్ఫలమైన ఇవన్నీ శాశ్వతం ఉన్నది కావు ఇవన్నీ వాటి అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నువ్వు ఎంత ఆస్లు సంపాదించుకున్నా ఎన్ని సంపాదించుకున్నా నీ కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నువ్వు నీ పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా నాకు నేను ఎన్నిసార్లు ఈరోజు పొద్దున కూడా నాకు అదే జ్ఞాపస్తుంది చాలా కాలం క్రిందట నాకు కొన్ని సంవత్సరాల క్రితం ఒక కళ వచ్చేది అది ఎక్కడో నార్త్ ఇండియనో ఎక్కడో నేను ఒక్కడిని సేవ చేసుకుంటున్నా ముస్సలో అయిపోయిన అంత గడ్డం గిడ్డం అంత వెళ్ళిపోయి చనిపోయే స్థితిలోనే నేను మంచిగా బండబెట్టినాను ఆ కళలో నా చుట్టూ టర్బన్స్ కట్టుకొని తెల్ల వస్త్రాలు వేసుకొని లుంగీలు కట్టుకొని ఉన్నారు వాళ్ళు అంత ఎక్కడోళ్ళో వాళ్ళు రాజస్థానా ఏదంటే మనకు తెలియదు అది వాళ్ళు ఉన్నారు నేను చనిపోయే టైంకి నా రక్త సంబంధికులు నా పిల్లలు కుటుంబము ఎవ్వరూ కల్లం బ్రదర్స్ కూడా జీవితము నా జీవితం అట్లా ఎండ్ అయినట్టు అంటే బహుశా నా బాడీ కూడా దొరుకుతలేదు మనుషులకి అట్లాగే అనిపించింది బాధ అనిపిస్తుంది కానీ అవును మనం ఈ శరీరం గురించి ఇంత ప్రయాసపడుతున్నాము ఆయన మొత్తం శరీరం గురించి ప్రయాసపడుతుంది సంగమే శరీరం కదా బిబ్లికల్గా విశ్వాసులు అందరు కలిస్తే ఆయన శరీరం ఇట్స్ ఎ బాడీ అంటాం అంతే బాడీ ఆఫ్ చర్చ్ అంటాం బాడీ అంటే మనుషులందరూ కలిస్తే బాడీ మళ్ళీ ఆయన ఆ బాడీ గురించి భయపడుతున్నాడు నువ్వేమో నీ సొంత బాడీ గురించి భయపడుతున్నావు అని హెచ్చరికంటే ప్రతిసారి ఆయన ఆదరిస్తూనే ఉంటాడు మనల్ని ఇది నువ్వు ఒంటరి జీవితమే నీ జీవితం అంతా ఒంటరిగానే నీ స్నేహితుల్ని విడిచిపెడతారు నీ బంధువుల్ని విడిచిపెడతారు నీ కుటుంబీకులని విడిచిపెడతాడు అయినా కానీ ఆయన నిన్ను విడిచిపెట్టాడు అన్న విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా అది శ్రేష్టమైన ప్రేమ అటువంటి ప్రేమ జీవితాన్ని మనం ఎన్ను ఏర్పరచుకున్నాము తగిన ప్రతిఫలం ఉన్నది ఎందుకంటే అన్న ఈ లోకంలో మీరు ఏం పోగొట్టుకుంటారో దానికి డబుల్ టిబుల్ మెజర్లు మీరు పొందుకుంటారు వాక్యం ఇహ మందు పోగొట్టుకునే పరమందు అన్నాడు అన్ని పొందుకుంటామన్నాడు కాబట్టి లోన్లీనెస్ అక్కడ ఏముండదు పైగా ఏంటంటే శరంలో ఉన్నంత వరకే రక్త సంబంధాలు ఒక్కసారి శరణి విడిచిపెట్టినాక ఆత్మస్వరూపులం ఒకగోడు పెళ్లిళ్ళు చేసుకోరు పెళ్లికి ఇచ్చుకోరు అన్నాడు ప్రభువే కాబట్టి అక్కడ అటువంటి సంబంధాలు ఏముండవు అందరు స్వరూపులై అనేకమైన పనులలో నిమగ్నమై ఉంటాం హెవెన్ డిస్క్రిప్షన్ ఎందుకంటే హెవెన్ డిస్క్రిప్షన్ గురించి చాలా తక్కువ ఉంటుంది వాక్యాలు కానీ అక్కడక్కడక్కడ అక్కడక్కడక్కడ కొన్ని కొన్ని కొన్ని హింట్స్ ఉంటాయి పరలోకంలో ఏం జరుగుతుంటాయని యోగ గ్రంథంకి వచ్చినప్పుడు మనం చూస్తాం యోగ గ్రంథం మొదట అధ్యయంలో అందరూ పెద్దలందరూ అక్కడ దూతలందరూ ప్రభు దేవుడు కలిసి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నట్టు చూస్తాం అంటే బై హెవెన్లో కూడా మీటింగ్స్ ఉంటాయి అని అక్కడ ఒక క్లూ దొరికింది నాకు అట్లనే స్టెఫెన్ చనిపోయే కూడా దేవుడు దూతలు కలిసి అక్కడ ఎదురు చూస్తా ఉన్నారు స్టెఫెన్ కొరకు అంటే మనం చనిపోయినప్పుడు వాళ్ళందరూ మనల్ని ఆహ్వానిస్తారు అన్నట్టు మనని అంటే అంతా అదొక పెద్ద వెల్కమింగ్ పార్టీ లాగా ఉంటుంది హెవెన్ అట్లా ఎన్నెన్నో డిస్క్రిప్షన్స్ ఉన్నాయి మనకి చాలా చూపించండు దేవుడు తర్వాత మా కుటుంబీకులలో ఎవరు చనిపోయినా నేను కొన్ని గంటలు ప్రేయర్ చేస్తా నేను రాత్రులల్లో ఒంటి గంట రెండు గంటల వరకు మళ్ళా తెల్లవారు నాలుగు గంటలు ప్రార్థన చేసి ఆ బాధ ఉంటుంది కదా త్వరగా నిద్ర పట్టది నిద్ర పట్టిన త్వరగా బెల్కొచ్చేస్తుంది ఆ కళలో ఎట్లుంటుంది మనం పక్కన వచ్చి మాట్లాడుతున్నట్టు చనిపోయినవాడు మనతో పాటు సంపాదించినట్లు మనం కలిసి ఎక్కడన్నా పోతున్నట్లు ఇటువంటి అన్ని ఆదరణకరంగా దేవుడు చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఏమైనా ఏం చేస్తుంది ఈ ఆయన సంతోషంగా ఉండాలా ఇటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి ఆ అనుమానాలు తొలగించిన కొరకు ఆయన ప్రేమించిన వారికి ఆయన ఆదరణగా ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు వాక్యాలు అందుకు మనం దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అవుట్ సైడ్ బైబుల్ నీకు ఏ యాన్సర్స్ దొరకవు ఏ సెక్యులర్ యాన్సర్ సాటిస్ఫైంగ్ ఉంటుంది ఈ లోకాతీతమైన జవాబు ఏవి కూడా తృప్తికరంగా ఉండవు కాంప్రమైజ్డ్ కాంప్రమైజ్డ్గా ఉంటే కానీ తృప్తినివ్వవు చనిపోయిండు అంటే ఎక్కడ పోయిండు అందుకో ఏడుస్తూ నిరీక్షణ లేకుంటే ఏడుస్తారు చనిపోయినవాడు దేవుని దగ్గర ఉంటే ఎందుకు ఏడుస్తాడు చనిపోయినప్పుడు ఎందుకు ఏడుస్తారు మనుషులంటే ఇంక ఎప్పుడు చూస్తానని నిరీక్షణ లేదు హోప్ లేదు కాబట్టి ఏడుస్తాం కానీ మనం ఏడవ ఎందుకు ఏడవం అంటే మనకు తెలుసు ప్రభులో ఉండి చనిపోయినాక ఖచ్చితంగా ఒకరు తప్పక చూస్తాం అది హోప్ అటువంటి హోప్ ఇంకెక్కడ నీకు కనిపించదు ఏ సై ఏ సైకాలజీ బుక్స్ అలా కనిపించదు ఏ సోషలాజికల్ బుక్స్ లాగా కనిపించదు ఎటువంటి ఫిలాసఫీ బుక్స్ లలో మనకు కనిపించేవాడు ఏ పోయెట్కి కూడా అందలేదు ఇంతకాలం ఏ పోయట్స్ కూడా రాయలేకపోయాద కవులు కవులు హెవెని డిస్క్రైబ్ చేయలేకపోయినారు హెల్లిని డిస్క్రైబ్ చేసాడు గరుడ పురాణంలో హె హెల్లి గురించి ఉంటుంది హెల్లిని డిస్క్రైబ్ చేశారు కానీ హెవెన్ కూడా డిస్క్రైబ్ చేయలేకపోయినాడు కొన్ని కొంతమంది అటెంప్ట్ చేశారు హెవెని డిస్క్రైబ్ చేయడం స్వర్గంలో కొట్లాడుకుంటారు అని కూడా ఉంది కదా ఒకరిని ఒకరు కొట్లాడుకుంటారు స్వర్గంలో ఆ డిస్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి కానీ అవి తృప్తికరంగా లేవు స్వర్గం అంటే హెవెన్ అంటే సమాధానము సంతోషము ఆనందము అక్కడ పండ్లు కొరుకుంటా ఏడుపు దుఃఖము వేదన ఉండవు ఇవి డిస్క్రిప్షన్స్ కదా హెవెన్ కానీ అక్కడ అంతా ఒకరి మీద ఒకరిని అనుకోవడము ఒకరి మీద ఒకటి కుళ్ళలు పెట్టుకోవడము ఇవి అక్కడ అది డిస్క్రిప్షన్ కాదు అది రాంగ్ డిస్క్రిప్షన్ అండ్ కాబట్టి అవుట్ సైడ్ బైబుల్ నాకైతే ఎక్కడ అటువంటి తృప్తికరమైన సమాధానకరమైన హార్మోనీ పీస్ హార్మోనీ ఇచ్చే జవాబులు నాకు దొరకలేదు అప్పటికి నేను ఆర్గ్యూ చేస్తూ ఉంటాను బిషప్స్తోని పెద్ద పెద్ద పాస్టర్స్తో ఆర్గ్యూ చేస్తాను వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు లోకాతిథ్యంగా జీవించినప్పుడు వాళ్ళు వీటిని చూడలేరు మనం చూపించినప్పుడు కూడా వాళ్ళు స్వీకరించలేరు ఎందుకంటే వాళ్ళలో ఆల్రెడీ ఆ రెసిస్టెన్స్ అంటే దాన్ని వ్యతిరేకించే ఆ ఆత్మ ఉంది మనం చూపించినా కూడా వ్యతిరేకించే ఆత్మ ఇప్పుడు ఉదాహరణకి చూడండి దళితుల రాష్ట్ర వాక్యం చూపించినప్పుడు స్వీకరించాలి కదా ఎక్కడికెళ్ళి చూపిస్తుంది కదా ఇక్కడి నుంచి చూపిస్తున్నాను మీరు దినములను ఉత్స మాసములను ఉత్సవ కాలంలో సమాసంలో ఆచరించపుడి అన్నప్పుడు చూపించినప్పుడు ఎందుకు స్వీకరించారు నేను ఏదో కొత్తగా చెప్తున్నానంటే ఏ వీడు ఎక్కడి నుంచో బయటకెళ్ళి తీసుకొచ్చిండు కానీ దేవుడు పౌరుల భక్తులం ద్వారా చూపించాడు అవి ఆచరించడం వలన మీరు అక్షరం మీరు పోగొట్టుకుంటారేమో నేను భయపడుతున్నా అంటాడు వాళ్ళు అంత తేటగా చెప్పినప్పుడు కూడా మనుషులు ఎందుకు తృణీకరిస్తారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ రెసిస్టింగ్ ఆత్మలో ఉన్నారు అంటే ఎక్కడో వాళ్ళలో ఆ యొక్క దుష్ట ఆత్మ వాళ్ళని అడ్డగిస్తుంది ఆ సత్యంలో నీకు రానియకుండా ఈ సత్యం తెలిసిన మనము అక్కడ పోలేకపోతున్నాం పోలేము కూడా ఎట్టి పర్స్లో పోలేము ఎందుకంటే మనకు తెలుసు సత్యము ఒక్కసారి నీ దగ్గరకు వస్తే నీకు స్వాతంత్రం వస్తుంది స్వాతంత్ర్యం వచ్చినాక నువ్వు మళ్ళా బానిసవుతావా ఇవన్నీ బానిసత్వం అన్నట్టు సెలబ్రేషన్స్ అన్ని బానిసత్వాలు అమ్మో ఈ దినం ఆచరించాలంట అమ్మో ఆ మాసం ఆచరించాలంట అమ్మో ఈ సంవత్సరం ఆచరించాలంట అమ్మో ఈ పండుగ చేయాలంట ఓ ఇవి చేయకపోతే నాకు శాపం తగులుతుందేమో ఇది బానిసత్వం అది మనకి వాటి నుంచి విడుదలిచ్చాడు దేవుడు అవి ఏమి నువ్వు పాటించిన లేదు ఎందుకంటే సమస్తము ఆయనలో ఉంది పండగలు అందుకు మనం సెలెబ్రేట్ జీజస్ అని ఒక ఇంగ్లీష్ పాట వాడతారు కానీ ఆ పాటకు తగినట్లు వాడే ఉంటలేడు వెస్ట్రనర్ కదా కాబట్టి పోయిన వారము ఆయన దైవత్వానికి సంబంధించిన విషయాలు మనం కొన్ని ధ్యానించినాం ఈరోజు ముగించుకుంటాం ముగించుకుంటే నేను అనుకుంటా ఐదవ బూర చివరి భాగం కొంచెం మిగిలిపోయింది కదా మీకు గుర్తుందో లేదు నాకైతే గుర్తుంటుంది ఎందుకంటే మనం అధ్యయనం ధ్యానించినాం కాబట్టి ఐదవ భాగము చివరి వచనం అంటే ఎంత అది అధ్యాయం కదా ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయము లాస్ట్ వచనం ఒక్కటే మిగిలిపోయింది అది సైతానికి సంబంధించింది ఆ వాక్యాన్ని ధ్యానించనీయకుండా మనకి ఎంతగానో అడ్డంకులు వచ్చినాయి అడ్డంకులు నుంచి మనం బయటకు వచ్చినాం దేవుడే మనల్ని నడిపించింది మనంతటా మనమైతే నడవలేదు అది హండ్రెడ్ ట్రూ దేవుడు తనంతటా తానే ఆ అడ్డంకుల నుంచి మనల్ని బయట తీసుకొని వచ్చాడు ఎందుకంటే ఆరవబూరా మనం ధ్యానించామంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్లే ఈ లోకంలో ఇంకా ఏం జరగబోతుంది అనేది మనకు తెలిసినట్లే మరణకాండ అని మనకు చూపించింది ప్రభు బ్లడ్ షెడ్ ప్రపంచమంతట బ్లడ్ షెడ్ అనేది చూపించింది దేవుడు కాబట్టి ఆరం బోర ఆరంభమైనప్పుడు ఆ బ్లడ్ షెడ్ ఉంటుంది అది ఎప్పుడు ఆరంభమైందంటే చెప్పండి ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు ఆరంభం అవుతుందా ఆరంభం అయిపోయింది బ్లడ్ షెడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ చెప్పాలంటే బట్ అది కలిమినేషన్ అనేక ప్రభు మనల్ని హెచ్చరించింది ఈ లోకస్తులు ఏం చూస్తారంటే సెకి దై స్టాటిస్టిక్స్ లాంగ్వేజ్లో మ్యాథమెటిక్స్లో లీనియర్ అంటారు లీనియర్ అంటే ఒక టైం తర్వాత ఇంకొక టైం ఇంకో టైం తర్వాత ఇంకొక టైం ఒక కాలం తర్వాత ఒక కాలం ఇంకో కాలం తర్వాత ఇంకో కాలం అది లీనియర్ అంటాం అన్నట్టు కానీ బైబుల్లో లీనియర్ లీనియారిటీ కాన్సెప్ట్ లేదు దేవుని దృష్టిలో టైం ముందుకు వెనకలికి వెళ్తూ ముందుకు వెనకలికి ముందుకు వెనకలికి వెళ్తూ టైం కానీ ఈ లోకపు దృష్టిలో టైం ఎప్పుడు ముందుకే పోతూ అందుకే సెలబ్రేట్ చేస్తారు పాతదానికి గుడ్ బై చెప్తున్నాం కొత్తదానికి వెల్కమ్ చెప్తున్నాం అని వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు కానీ అక్కడ పాతది లేదు కొత్తది లేదు యథావిధిగా వ్యవస్థ మనుషులు కల్పించుకున్నారు కాబట్టి వాళ్ళకి అది కొత్తతనం అంటే ఇట్స్ ఆల్ అది అదంతా ఒక బిజినెస్కి సంబంధించిన విషయం మనం నేర్చుకుంటున్నాం నిన్న ఎంతగా బిజినెస్ అయి ఉంటుందో నైట్లో కేక్స్ బాగా అమ్ముడు పోయి ఉంటాయి ఆల్కహాల్ బాగా అమ్ముడు పోయి నాన్ వెజ్ ఫుడ్స్ బిర్యానీలు మిడ్ నైట్ ఆల్ నైట్ హోటల్స్ కూడా ఉన్నాయి సెలబ్రేషన్స్ విచ్చలివిడిగా మనుషులు తనివి తీర ఆనందిస్తున్నారు అలసిపై పండుకున్నారు ఈరోజు అంతా మళ్ళా మొత్తం ట్రాఫిక్ జామ్ అంతే ఇంకా ఊహించుకోవాలి ఇంకా వచ్చే కాలంలో ఇంకెంత భయంకరంగా ఉంటుందో కాబట్టి మనం వాటితో మనకి ఏ పొత్తు లేదు మనం తీర్మానించుకున్నాం వాళ్ళని ఏ రీతిగా ప్రభుత్వంతో నడిపించాలనేది మనం నేర్చుకుంటున్నాం పర్ఫెక్షన్ కాబట్టి కొన్ని మరికొన్ని విషయాలు నేను చూపించేస్తే ఈరోజుతో నేను ముగించేస్తాను అది ప్రభు యొక్క దైవత్వాన్ని మనం ఏ రీతిగా గ్రహించగల తర్వాత మనుషులు అనేక ప్రాంతాలలో మనల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా వారికి ఏ రీతిగా ప్రేమతో మనము జవాబులు చూపించాలనేది పోయిన వారం మట్టుకు మనము జీజస్ తనంత తన్నంతటా తానే దైవము అని చూపించినట్లు నేనే ప్రభువుని చూపిస్తానా యుహాన్ శువార్త పది ముప్పై మూడు ఒకసారి చూడండి బహుశా అక్కడే ఎండ్ అయినట్టుంది యుహాన్ సువార్త పదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చూడండి నీవు మనుషుడవండి దేవుడవని చెప్పుకొని గనుక దేవదూసులు చేసిన దాని కొరకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచిగాయలు చేసినందుకు కాదు అని ఆయనతో చెప్పింది దానికి సంబంధించిన వాక్యము దాని తర్వాత ముప్పై మూడో వర్షంలో చూసిన కూడా వాక్యాన్ని మనం కొంతకాలం కింద ధ్యానించినాం దానికి దానికంటే దాని తర్వాత ఇంకొక వాక్యం నేను మీకు చూపించాను యాక్చువల్గా ఇవి ఆల్రెడీ చూసిన వాక్యాలేవీ యూహాను స్వార్త పదమూడు పదమూడు అక్కడ ఆపిన పోయినవరం యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ అధిష్టం జాన్ 13, 13, ద గాస్కుల్ అంపార్డింగ్ టు జాన్ చాప్టర్ 13, వర్డ్స్ థర్టీన్ అదే చూడండి బోధకుడు అనియు ప్రభు అనియు మీరు పిలుచుచున్నారు ఎవరిని ఆయనని మనుషులు అంటున్నారు ఏమని అంటున్నారు బోధకుడవని ప్రభు అని మీరు పిలిచి అంటే ఆల్రెడీ మనుషులు ఆయనని ప్రభు పిలుస్తున్నారు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన శరణంలో ఉన్నప్పుడే ప్రజలని ప్రభు అని పిలుస్తున్నారు అంటే దేవుణ్ణిగా అప్పుడే గుర్తుపట్టిండ్రు అయితే ఏమంటున్నాను చూడండి పదమూడవ వస్త్రంలో నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఎట్లు పిలుచుట న్యాయమే కాబట్టి డైరెక్ట్గా చెప్తుండే నేను దేవుణ్ణి ఎక్కడ దొరకదు మీకు ఈ వాక్యం ముస్లింస్ అడుగుతున్నారు ప్రశ్న ఎక్కడ చెప్పిండీ జీజస్ దేవుడు స్టేజ్ మీద పాస్టర్స్ షేక్ అయిపోతున్నారు కానీ ఇక్కడ ఎంత తేటగా ఎందుకు ఆ పాస్టర్లకి ఆ టైంలో ఆ వాక్యం రాలేదు అది మీకు తెలుసా చెప్పండి ఎవరైనా చెప్పగలరా ఇవి వాళ్ళు చదవలేదా పాస్టర్స్ చిన్నప్పటి నుంచి చదివేరు వాక్యాలు వాడికి ఆ టైంలో ఒకడు సవాల్ చేసినప్పుడు ఎక్కడ చెప్పిండు జీసస్ నేను దేవుణ్ణి అని మీరైనా దేవుడిగా గొలుస్తున్నారు మేము మట్కనైనా లాగా గొలుస్తాం మేమైనా దేవుడిలాగా స్వీకరించాం బట్ మీరైన దేవుడు అంటున్నారు ఆయన చెప్పిండీ ఎక్కడన్నా నేను దేవుణ్ణి నన్ను మీరు పూజించండి అనేసి మనకు ఇక్కడ సవాల్ చేసి ఆడియన్స్లో ఎక్కడ చెప్పిండే నన్ను సేవించండి అనేసి అని సవాల్ వేస్తే దాని జవాబులు ఎన్నో చూపించినాం చూడండి ఆ పాస్టర్స్ డిస్టర్బ్ అయిపోతున్నారు స్టేజ్ల మీద సరే అటువంటి అటువంటి స్థితికి మనం పోయి మనం వాడికి సవాల్ చేయనిది కాదు ఒకవేళ దేవుని చిత్తమైతే అక్కడ పోతాం కానీ అటువంటిది మనకు అవసరమే లేదు వాడవడో నీకు ప్రశ్న ఏంది నువ్వేది వాడికి జవాబు ఇచ్చడమేంది అది ఆడియన్స్ అంతా చూసి ఎంటర్టైన్ చేసి చూడు క్రిస్టియన్ పాస్టర్ ఫెయిల్ అయిపోయాడు మా ముల్లా సక్సెడ్ అయింది అనేసి వాళ్ళంతా చప్పలేకొడతారు ఆడియన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసినవు సవాల్ నువ్వు బైబుల్లో జ్ఞానంలో తర్బీదు పొందకుండా నాకు అంత తెలుసు అని చెప్పి నువ్వు అంతమైన సవాల్ చేసి ఓడిపోతున్నావు బట్ ఇక్కడ ఉన్నాయి వాక్యాలు లేవని కాదు ఎందుకు ఇక్కడ ఉంటాయంటే ఇది జీవగ్రంథం ఇది ఆయన వాక్కు ఆయన నోట్ల నుంచి వచ్చినది ప్రతి వచ్చనము దేవుని యొక్క ఆత్మావేశం చేత రాయబడింది ఇంట్లో ఖచ్చితంగా ఎక్కడ ఒక్క ఎర్రర్ కనిపించదు ఎవరికి కనిపించలేదు ఎన్ని సంవత్సరంలో ఎర్రర్స్ లాగా చూస్తారు గానీ అవి ఎర్రర్స్ కావు హేతువాదులు పుస్తకం రాసి పుస్తకం దీంట్లో ఉండే తప్పులు వాడు సెలెక్టివ్ కొన్ని వచనాలు తీసుకొని ఇవ్వ ఇది తప్పు అని బట్ అది ఏంది అనేది వాడు చెప్పలేడు ఏ కాంటెక్ట్ లో ఆ వచనం అక్కడ ఉందో వాడు ఎందుకంటే వాడికి అర్థం కాదు వాడు ఏంది ఒక పర్పస్ కొరకు వాటిని తీసుకొని వాడుకుంటుండే వ్యతిరేకంగా కానీ నువ్వు ఆ పుస్తకం నీకు ఆ పుస్తకం తెలియదే సేవా జీవితంలో ఉండి నీకు ఆ పుస్తకం తెలిస్తే నువ్వు ఆ ప్రశ్నలన్నీ చూసుకొని వాటికి జవాబులు నువ్వు చేసుకుంటే ఏదో ఒకరోజు అటువంటి వాడు నిన్ను ప్రశ్నిస్తాడు స్టేజ్ మీద ఎందుకంటే ఇంకా మనం చూస్తాం ఈ సంవత్సరం నుంచి ఎక్కువైపోతాయి ప్రశ్నలు పాస్టర్స్ చాలా డిస్టర్బ్ అయిపోతారు స్టేజ్ల మీద మీరు చూస్తారు త్వరలో ఆడియన్స్ నుంచి లేచి సవాల్ చేసేవాళ్ళు అప్పుడు ఏం జరుగుతారు చెప్పండి అనేకులు విశ్వాసం సనగెళ్తుంది అనేకులు విశ్వాసాన్ని విడిచిపెడతారు విశ్వాసాన్ని విడిచిపెట్టి వేరే విశ్వాసం తట్టు కూడా తిరగచ్చు అది కూడా అవకాశం ఉంది అన్నిటిని విడిచిపెట్టి వాడు గాడ్లెస్గా తయారు కావచ్చు ఆ టైంలో మనం ముద్దున్నాం చాలా భయంకరమైన టైం ఇది ఈ ఈ సీజన్ కాబట్టి మనం మటుకు ఒకటే తీర్మానించుకోవాలా ఇక్కడ అనుమానమే లేదు ఎయిటీ పర్సెంట్ అనుమానించే వాక్యాన్ని కూడా ప్రతిదానికి ఇక్కడ జవాబు దొరుకుతుంది కరెక్ట్గా అతికినట్లు మనం మటుకో వాటిని ప్రేమతోనే పంచుకోవాల మన ఏదో విర్రవీగి మన గొప్పతనం చూపించడం కొరకు వాడుకోవద్దు వాక్యాలు వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో పద్నాలుగో వర్షంలో కాబట్టి ప్రభువును భౌతకుడినైనా నేను నేను ప్రభునని చెప్తున్నా లేదు ఇంత తేటగా డైరెక్ట్ కాబట్టి ఆయన డైరెక్ట్గా మాట్లాడిండు ఆయన మాట్లాడక ముందే ప్రజలే నేను ప్రభులాగా స్వీకరించిండ్రు చూడండి యోహన్ సువార్త నాకు ఎందుకంటే ఇష్టం అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి వచనాలు కొన్ని అందుకు నాకు ఇష్టం ఎంత కన్ఫ్యూజన్గా ఉంటే అంత ఛాలెంజ్ మనకి నేర్చుకోవడానికి కొరకు ఈజీగా ఉందనుకో అట్ టగా చదివేసి పడేసి అది కాదు సేవ జీవితం క్రైస్తవ జీవితం లేఖనలోని పరిశోధించుడి అని హెచ్చరించి మనం పరిశోధించాలా అంటే రీసెర్చ్ చేయాలా వాటిని రీసెర్చ్ చేసి హిస్టారికల్ కాంటాక్స్ట్ అంటే చరిత్రాత్మకంగా ఎట్లా చెప్పబడింది ఈ వాక్యాన్ని ఆ కాలంలో ఎట్లా చెప్పబడ్డాయి ఆ కాలంలో ఏం జరిగింది మనుషులు ఆయనని ఎత్తగా పరీక్షించిండ్రు నాకు అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆయనని ప్రతి ఒక్కడు పరీక్షించిండు ఈయన నిజంగా మేసనా కాదా ఈయన దేవుని కుమారుడా కాదా ఈయన దేవుడా కాదా ఈయన రక్షకుడా కాదా అని పరీక్షించిన అందరు ఆయన పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు చనిపోయినాక కూడా ఈరోజు వరకు కూడా ఆయన దైవత్వం మీదనే ప్రశ్నిస్తున్నారు అంటే దాని వెనకలా యథార్థత ఉందా లేక దుష్టుని యొక్క ఆత్మ ఉందా అనేది మనం పరిశీలించాలి యథార్థతతో వెతుక్కుంటే ఆయన ఖచ్చితంగా బయలుపరుస్తాడు ఇప్పుడు మనం ఎట్లా వెతుకుతున్నామంటే ఆయన దేవుడిని తెలుసు తెలిసి కూడా ఏ రే ఏ ఆయన దైవత్వాన్ని ఇతరులకు ప్రకటించాలా రుజువు పరుస్తూ ఆ యథార్థత మనలో ఉంది కాబట్టి మనకు చూపిస్తున్న దేవుడు క్రిటికల్ మైండ్కి చూపించడవి అంటే ఏదో ఈ లోకంలో ఏదో నేను గొప్పగా ఏదో కనుక్కున్నాను నువ్వు కనుకునేది ఏం లేదు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి అన్నీ నువ్వు కనుక్కునేది ఏం లేదు ఆయన చూపించాల నీకు పాస్టర్స్ ఎందుకు వీటిని స్వీకరించలేకపోతారు అంటే వాళ్ళకి అటువంటి తరబీదు లేదు అటువంటి ట్రైనింగ్ లేదు వాళ్ళకి ఆసక్తితో పరిశోధన పొందుకుంటారు రక్షణ పొందుకుంటారు బాప్సం పొందుకుంటారు అంత బాగానే ఉంది సేవ కాలేజీకి పోతారు సర్టిఫికేట్ తెచ్చుకుంటారు అన్ని ట్రైనింగ్ అంత బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు వాళ్ళు ఆసక్తితో పరిశోధించరు వీటిని అటువంటి రీసెర్చ్ మైండ్ లేదు ఈరోజు కాబట్టి స్టేజ్ మీదకి ఎక్కి గంభీరంగా అరుచుకుంటూ చెప్పడం అనేది కాదు అందులో దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు ఉందా అది చాలా ప్రాముఖ్యమైనది అందుకే ప్రతిసారి పాస్టర్ స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తేపుడు ఎవరు ఆకర్షింపబడుతున్నారని నువ్వు చూడాలా పాస్టర్ తన తట తన తట్టు ఆకర్షించుకుంటున్న మనుషులని ప్రభుత్వం నడిపిస్తుండ అక్కడ తెలిసిపోతుంది వాళ్ళ ఆత్మ కాబట్టి మనం మటుకు ఎప్పుడు కూడా మన తట్టు ఆకర్షించుకోవద్దు మనుషులని ప్రభు తట్టే నడిపించాలా ఎందుకంటే ఈ వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది చూడండి మరోసారి ప్రభువును బోధకున్న నేను మీ చదవండి మీ పాదములు కలిగినాయి కదా మీరును చూడండి ఒకరి పాదంలు ఒకరు కడగవలసింది అంటే ఏంటంటే క్షమా గుణం ఉండాలా తగ్గింపు గుణం ఉండాలా ఒక దేవుడు అయ్యిండి అని చెప్తుంటూ నేను ప్రభునయండి నేను దేవుడిని మీ పాదములు కడుగుతున్నా అంటే ఒక దేవుడు అనేవాడు ఆయన మనుషుల నుంచి ఆరాధన పొందుకోవాలి కదా కానీ అవన్నీ విడిచిపెట్టి మనిషి దగ్గరకు వచ్చి మనిషి కాళ్ళు కడుగుతున్నాడు ఎందుకు కడుతుండే మనకు ఒక మాదిరి నేర్పడం కొరకు మీరు కూడా అటునే కడగండి కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే కూడా మీరు కూడా అట్టనే ప్రార్థన చేయండి తండ్రికి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు మీరు కూడా అటునే ప్రార్థన చేయండి అని నేర్పడం కొరకు ఆయన ఒక మాదిరి నేర్పండి ఎందుకంటే అమ్మ ఆ సమరయస్థితితో మాట్లాడుతుండమ్మ మీరు తెలియని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన ఆరాధిస్తున్నాం ఆయన చెప్తుండు అంటే మీరు ఆరాధించండి ఎందుకు మీకు తెలవాలా తెలియకుండా బ్లైండ్గా ఆరాధించండు యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం ఆర్గ్యుమెంట్స్ ఒకడు ఒకడి మించి ఒకడు ఒకని మించి కూడా ఆర్గ్యుమెంట్స్ ఇస్తూ ఉంటాడు నేను అప్పుడప్పుడు దూరుతూ ఉంటాను అక్కడ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఇస్తూ ఉంటే దూరుతూ ఉంటాను న్యూటలైజ్ చేయాలి కదా న్యూటిలైజ్ చేసి ఏం చెప్తానంటే మనుషులు మతానికి ఎంతో లాయల్టీ చూపిస్తారు కానీ సత్యాన్ని కూడా చూపిస్తాడా లాయల్టీ అసలైంది అదే కదా లాయల్టీ అనేది సత్యానికి చూపించాలా మతానికి చూపిస్తే పిచ్చోను అన్నట్టు అక్కడే ఉంది నువ్వు మతానికి లాయల్టీ చూపించి సత్యాన్ని ధృవీకరిస్తున్నావు అసలు సత్యానికి కదా లాయల్టీ చూపించాల్సింది దాని మీద కామెంట్ కామెంట్స్ చేయడు యూట్యూబ్లో అంటే మనము ప్రతి దశలో ప్రభుని ఎట్లా చూపించాలా ఆయన్నే సత్యం ఆయన చూపించాలా కదా మనం ప్రతి దశలో ప్రేమతో చూపించాలా ప్రేమతో చూపించాలా ఒకడు ప్రభు దైవత్వాన్ని సవాల్ చేస్తుండే వాడు యథార్థంగా చేస్తుండేమో అని పరిశీలించాలా ఒకడు వాడు యథార్థంగా చేస్తుండేమో వాడికి నీ జవాబు కనువిప్పు కలిగించవచ్చు లేక కించపరచడం కొరకు ప్రయత్నిస్తుండ వాడు కించపరచడానికి ప్రయత్నించినా నువ్వు మటుకు వాడు యథార్థంగానే ట్రై చేస్తున్నావు అనుకోవాలా నీ హృదయంలో లేకపోతే నీలో ద్వేషం వస్తుంది నీలో ద్వేషం వచ్చిందంటే ఆటోమేటిక్గా దుష్టుని ఆత్మచ్చి కూర్చుంటుంది నువ్వు ఎంత రక్షణ ఎంత పరిశుద్ధంగా ఉన్నావు వానికి ఎంట్రన్స్ చేస్తున్నావు అంటే వానికి ఆహ్వానిస్తున్నావు అవి వాణి వాడి క్రియలు కదా శరీరక్రియలు స్పష్టమైనవి అవి కాబట్టి అవి ఎంట్రెన్స్ ఓపెన్ చేసేస్తాయి దుష్టులకి దుష్టాత్మలకి అవి వచ్చేస్తాయి నీ హృదయలకి వచ్చేస్తే అంటే నీ క్షరాన్ని కించపరుస్తూ ఉంటాయి నేను చాలా దుఃఖపరుస్తూ ఉంటాయి నేను వేదనలోకి నడిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం వాడికి చోటు ఇవ్వకుండా ప్రతిక్షణం మన ప్రభుకే చోటు ఇవ్వాలి అందుకే మనం దేవుని యొక్క ఆత్మ ఎందుకు నింపబడతామంటే అదే కారణం వాడికి చోటు ఇవ్వడానికి వీళ్ళేదని కాబట్టి ఆ వాక్యాన్ని మనం ముగించుకుంటాం ఒకరినొకరం తగ్గించుకోవాల్సి ఉన్నాడు అంటే దైవత్వం అంటే ఏదైనా అక్కడ చూపిస్తున్నాడు అనే దేవుడు అయిండి ఎంతగా తగ్గించుకొని లోకంలోకి వచ్చిండు అనేది రెండు కాంటాక్స్ అక్కడ రెండు విషయాలు నేర్పిస్తుండే ఒకటి ఏంటంటే ఒక దేవుడు అతను ప్రభు అని డైరెక్ట్గా చెప్తున్నాడు రెండవది ఏం చెప్తుండు నేను ప్రభువునయిండి మీ కాళ్ళు అడుగుతున్నాను అంటే మీరు మరీ విశేషంగా ఇతరుల కాళ్ళుగా అడగాల కాళ్ళు అంటే ఏంటంటే తగ్గింపు జీవితము క్షమా అది చాలా ప్రాముఖ్యమై మనం ఇక్కడ కాళ్ళు అడగం సిస్టమ్స్ ఏం పెట్టలేదు మనం కానీ ఇది ఆత్మకు సంబంధించింది నువ్వు నిజంగా కాలు గడగకుండా వాడి కాళ్ళు గడిగినంతగా దశకి దిగిపోవాలను నిన్ను అట్లా తగ్గించుకోవాలా అన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈరోజు కొన్ని వాక్యాలేం మీకు చూపిస్తాను త్వరగానే ఈరోజు ముగించేస్తాను వాక్యాన్ని ఆయన డైరెక్ట్గా ఆయన దైవత్వాన్ని మనకు చూపించిన విషయాన్ని మొదటి దశాబ్దపు క్రైస్తవులు సంఘంగా మార్చబడ్డ సంఘంగా చేసుకున్నాక వాళ్ళు ఏ రీతిగా యేసుప్రభుని ఆరాధించండ్రు అన్న విషయాన్ని మనం ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ చూస్తాం యుహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము యుహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం మీరు నా నామమున దేనిని అడుగుదురా తండ్రి కుమారుని అందు మహిమ పరచుటకాయ దానిని చేతను ఎవరు చేస్తారు ఎవరు చేస్తా అంటున్నారు మీరు ఏమడిగినా అది నేను చేస్తా అంటున్నాడు ఎవరు అంటున్నారు వేసిన అంటున్నాడు డైరెక్ట్గా ఏ నామాన అక్కడ ఆ వాక్యంలో నా నామంనన్నాడు తండ్రి నామం కదా తండ్రిని మీరు ఏమి అడిగినా అనొచ్చు కదా నానామాన అంటున్నాడు కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి నానామనం మీరు తండ్రిని ఏమడిగాను నేను మీకు చేస్తా అంటున్నాడు ఇక్కడికి వస్తే ఏమంటున్నాడు తెలుసా నా నామం నానామం అంటాడు అంటే తండ్రి నామమైన యేశ్వరరావు నామమైన ఒకటే అనేది ఇక్కడ ఇంకా క్లియర్ బాగా అర్థం చేసుకోండి చూడండి ఓ విషయం ఒకటి అర్థం చేసుకోవాల ఆయన సృష్టి నిర్మిస్తే కూడా మన స్వరూపమందు మన పోలిక చప్పున అంటాడు అంటే అక్కడ వాళ్ళు ఇద్దరు సెపరేట్గా లేరు తండ్రిలో కుమారుడున్నాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు సంభాషించుకుంటున్నప్పుడు తండ్రి అన్న గుణగణం ఎప్పుడు ఉంటుంది చెప్పండి కుమారుడు లేకుంటే తండ్రి అవుతాడు వాడన్న ఇప్పుడు నాకు నాకు నేను పెండ్లైన పెండ్లైన పెండ్ నాకు ఒక టైటిల్ వస్తుంది ఏది భర్త పిల్లలు పుడితే తండ్రి అన్న టైటిల్ వస్తుంది మళ్ళీ పిల్లలు పుట్టకపోతే తండ్రి అవుతాడు అది భర్త లాగానే ఉంటాను కానీ తండ్రికి కాలేదు అదే సేమ్ అక్కడ కూడా మన జ్ఞాపకం చేస్తుంది మన దేవుణ్ణి తండ్రి అని ఎందుకు పలుస్తున్నాం అనేక కుమారు లేకుంటే తండ్రి ఉండలేడు కదా మనం అందరం కుమారులమే ఎందుకంటే మీరంతా దేవుని పిల్లలు అని మనం వాక్యం చూస్తాము రోమి రాష్ట్ర పాత్రికల్లో చూస్తాము అనేక ప్రాంతాలు చూస్తాం పాత నిబంధన పుస్తకాలలో చూస్తాము ఆది చూస్తాము దేవుని కుమారులు మనుష్య కుమార్తెలు అన్న అక్కడ చూస్తాము దాని తర్వాత యోగు గ్రంథంలో చూస్తాము దేవుని కుమారులు అక్కడికి రావడము అట్లనే మనము సామెతల గ్రంథంలో కీర్తనల గ్రంథంలో చూస్తాము దేవుని కుమారుల గురించి దేవుని భక్తులు దేవుని కుమారులతో పోల్చబడినట్లు మనం అక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి ఆయన తండ్రి అని ఎప్పుడు పిలువబడతాడు పిల్లలు ఉంటేనే పిలువబడతారు లేకుంటే ఆయన తండ్రి ఎట్లయితారు చెప్పండి కాబట్టి దేవుని సంబోధించే వాళ్ళు ఆయనకి పిల్లలు కాబట్టి తండ్రిని సంబోధిస్తున్నాం మనం కాబట్టి ఇటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటే తండ్రి కుమరుడిని సెపరేట్ చెయ్యం అదే అధ్యాయము పద్ పద్నాలుగు ఆ అధ్యాయము పద్నాలుగు మీరు చూడండి నా నామమ్న మీరు నన్నేమడినను నేను చేతును అక్కడ ఇంకా తండ్రి అక్కడ సెపరేట్గా ఉన్నాడు చెప్పండి పదమూడులో లో పద్నాలుగులో డైరెక్ట్గా ఉంది నా నామమ్న నన్నేమడినను నేను చేతును నా నా నన్ను నేను అంతే ఉంది ఇంకా అక్కడ ఇంకా వేరేది లేదు రెండవది లేదు నా నామమ్న నన్ను ఏమి అడిగినను నేను చేతును నీకు కూడా డౌట్ ఉండడానికి వీలు కదా ఇంకా మీకు ఏమి డౌట్ నేను అందుకే ప్రార్థన చేస్తేప్పుడు ఏసు అవ్వని స్టార్ట్ చేస్తాను అది కొంతమందికి చాలా కష్టం ఎందుకంటే ఆ మతపరమైన జీవితంలో ఫస్ట్ తండ్రికి పూజిస్తారు తండ్రితో ఆరంభిస్తారు పరశుధుర మా ప్రియ పర్లో గప్పు స్టార్ట్ చేస్తారు ప్రార్థన చివరికి వచ్చేపటికి ఇవన్నీ ఏసుకు ఇస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఆమె అని అంటారు లేదా నేను కూడా అనే ప్రార్థన చేస్తాను చాలా సార్లు కానీ నాకు ఆ వ్యత్యాసం లేదు ఇప్పుడు ఇప్పుడనే కాదు ఎప్పటికోలేదు ఎందుకంటే ఆ అవగాహనకి వచ్చినాక తండ్రి వేరే కుమారుడు వేరే నేను ఎప్పుడు వ్యత్యాసం చూపించలేదు అందుకే పౌలుకి కూడా స్టార్టింగ్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాక తర్వాత ఈ సత్యాలు గ్రహించినాక ఆయన డైరెక్ట్ యేసు ప్రవ్వా అనే ప్రార్థించాడు మీకు అర్థమవుతుందా డైరెక్ట్ సంబోధిస్తుడు ప్రవ్వా అనే ఆరంభిస్తున్నాడు అర్థమవుతుంది మీకు నేను చెప్పేది వాక్యం కాబట్టి అక్కడ ప్రభువాన్ని ఎందుకు ఆరాధిస్తున్నాడు యేసు ప్రభు తండ్రి అని ఆరాధిస్తున్నాడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంక వెనక్కడికి అక్కడికి తెలిసిపోతుంది ఈ ప్రార్థనలో ఏంది తేడా ఉందంటే తండ్రి అని బోధించి ఏసుకృష్ణ నామం తీసుకోకుండా ఆరా ముగించేస్తారు ప్రార్థన మీరు గమనించండి ఈరోజు కూడా కొన్ని సంఘాలలో నేను చూసినది అంటే మనకు ఆ పేర్లు అవసరం లేదు ముఖ్యంగా పెద్ద కొత్త సంఘాల కనిపిస్తూ దాని తర్వాత యహోవా సాక్షుల గుంపులలో కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు ఏసుక్రిస్ నామం తీసుకోరు అప్పుడే తెలిసిపోతుంది నీకు ఇది ఆత్మ సరే మనం దాన్ని ఆ మనము వ్యతిరేకిస్తలేము మనకి ఏంది దేవుడు చూపించింది అంతే అదొక ఆత్మ ఇక్కడ ప్రభు లేదు ఎందుకంటే ఆయన నామం వాడలేదు ఆయన నామం వాడకపోతే ఆయనకు ఎక్కువ మహిమ వస్తుంది ఆయనకు మహిమ రాదు ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి ఆ ప్రార్థన వేస్ట్ అయిపోతుంది అని కూడా మనం వాళ్ళని చెప్పద్దు మీకు అర్థమవుతుందా అటువంటి పరిస్థితుల్లో వస్తే మటుకు మీరు చాలా జాగ్రత్తగా తప్పించుకోండి అవసరం లేదు మనకి ఎందుకంటే క్లోజ్ మైండ్ వాళ్ళది ఆల్రెడీ అది అపోలో విషయంలో మనం ఎన్నిసార్లో చూస్తాం కదా పౌలు చెప్పంగానే అపోలో మైండ్ ఓపెన్ అయిపోయింది ఫిలుపు చెప్పంగానే నప్పిస్తకుని మైండ్ ఓపెన్ అయిపోయింది అతను ఎవరు అననీయ పౌలు మైండ్ ఓపెన్ అయిపోయింది సాలు మైండ్ ఓపెన్ అయిపోయింది తర్వాత పేతురు వాక్యా చెప్పాగానే ఎవరు ఈ మైండ్ ఓపెన్ అయింది కొరనే మైండ్ ఓపెన్ అయిపోయింది ఎవరి మైండ్ ఓపెన్ అవుతుందో వాడే స్వీకరించగలడు మైండ్ ఓపెన్ కాకుండా స్వీకరించగలరు కదా కాబట్టి ఈ విషయం గ్రహించాలి నువ్వు చెప్పినప్పుడు వాళ్ళ మైండ్ ఓపెన్ కావట్లేదంటే అది ఆ టైం రాలేదు వాళ్ళకి ఇంకా వాళ్ళ మైండ్ ఓపెన్ అయ్యే టైం రాలేదు వాళ్ళు ఇంకెప్పుడు వస్తుందో మనకి తెలియదు అది కాబట్టి కొంతకాలం పట్ల విడిచిపెట్టేస్తాం మనం ఎందుకంటే పౌలే ప్రభు చెప్తారు మనకి నీ ప్రార్థన వేస్ట్ కావద్దు అక్కడ అది వాపస్ నీ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి నా నామం అంటున్నంటే నన్ను మీరు డైరెక్ట్గా అడగండి అని ఎంతగానో చెప్తున్నాడు కాబట్టి ఆయన దైవం కాకపోతే ఆయన అడుగుతావా ఆ వాక్యాన్ని నువ్వు అట్లా అర్థం చేసుకోవాలా నా నామంన మీరు నన్ను ఏమడినను నేను మీకు అది చేస్తాను నాకు ఇంకా డౌటే లేదు నేను ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యం రెఫర్ చేసుకుంటా ప్రవ్వ నువ్వు నాకు చూపించిన ఈరోజు నీ నామంన ఏమైనను నువ్వు నాకు ఇస్తా కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రవ్వ నాకు ఈ సత్యాలు అర్థం కావాలా నేను ఈ వాక్యం జాగ్రత్తగా పరిశీలించాల నీ మనసులో నుంచి వచ్చిన ఈ వాక్యాన్ని నేను అర్థం చేసుకోవాలంటే నీ మనసులాగే నా మనసు కావాలా లేకపోతే నేను నీ అర్థం చేసుకోలేను నాకు నీ మనసు గురించి ప్రభుత్వాన్ని ప్రార్థన చేస్తాను ఇస్తాడని ఇవ్వడా తప్పకుండా ఇస్తాడు ఎందుకు ఇవ్వడు ఎందుకంటే ఆయన వాక్యాన్ని వాడుతున్నాం అదే కదా విశ్వాసానికి వాడడం అంటే వాక్యాన్ని వాడడం అంటే విశ్వాసాన్ని వాడాలి నేను విశ్వాసిస్తున్నాను ఈ వాక్యం పట్ల కాబట్టి నాకు కావాలా ఇది జవాబు రావాలా తప్పకుండా జవాబు ఆయన బయలుపరచండు ఎన్నో విషయాలు మనకు చూపిస్తున్నాడు ఇంతవరకు బయలుపరుస్తున్నాడు మన అనుమానాలన్నీ తొలగిస్తూ ఉన్నాడు అసలు మనకు అనుమానాలు రావద్దు ఎందుకంటే చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు మనకు అనుమానాలు రావద్దు సరే అనుమానాలు వస్తూ ఉంటాయి క్రియేట్ అవుతూ వాడి పని వాడు డౌట్ వాడు రోరింగ్ మాన్స్టర్ అంటారు కదా వాడు డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు వాడు వాడి పని డౌట్స్ క్రియేట్ చేయడం ఏదో రూపకంగా మళ్ళీ నిన్ను ఎట్లా కాపాడుకోవాలా వేరే మార్గమే లేదు కదా దేవుని వాక్యం తప్పనికి ఏ అవకాశం లేదు పదహార అధ్యాయం చూడండి యోహన్ సువార్త పదహార అధ్యాయము పదహారులో పదహారవ అధ్యాయము ఇరవై అవ్వచ్చు రెండు పదహారు ఇరవై మీరు ఏర్చి ప్రళాపింతురు కానీ సంతోషించను మీరు దుఃఖితురు కానీ ఇరవై ఆరు బ్రదర్ ఇరవై ఆరో వచ్చిన చూసినరా ఏముంది కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఉంది బట్ మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక మీదట ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ఇందులో కన్ఫ్యూజన్ లేదు అనే స్టార్ట్ చేయాలి వాక్యం అప్పుడు అలా జవాబు నీకు దొరుకుతుంది మరోసారి చదవండి ఇప్పుడు ఆ దినమందు ఏ దినమందు అంటే ఈ దినమందు ఈ కాలం ఈయన ఈ కాలం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తని వేడుకుందని చెప్పలేదు అది కాబట్టి ఆయన ఏం చెప్తుండే ఫస్ట్ పాయింట్ మీరు అది నమ్మాలా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే తండ్రి అంటే ఏంటంటే ఓ వి బాగా అర్థం చేసుకోండి తండ్రి అంటే పిల్లలకి తండ్రి అనే కాకుండా తండ్రి అనేవాడు సృష్టికర్త అంటే పిల్లల్ని పుట్టించేవాడు తండ్రి వల్లే కదా పిల్లలు పుట్టేడుది కాబట్టి నా సృష్టికర్త ఆ పాయింట్ అక్కడ మనం అర్థం చేసుకోవాలి తండ్రి అంటే సృష్టికర్త కానీ ఈ లోకం ఏం చేసింది తెలుసా తల్లిని రీప్లేస్ చేసింది తండ్రి ప్లేస్లో తల్లిని రీప్లేస్ చేసింది అందుకే మన దేశము తల్లిని పూజిస్తుంది యూరప్లో కూడా తల్లిని పూజిస్తారు కనానీలు తల్లిని పూజించారు ఫిలిప్పీలు దాగోని దేవతని పూజించారు అది తల్లి కదా బబులోని తల్లిని పూజించారు పార్షియన్ పారశిక రాజులు తల్లిని పూజించారు బబులోనియులు తమ్ముసి దేవతను పూజించారు స్త్రీని పూజించారు అట్లా రకరకాల ప్రాంతాలలో గతంలో చరిత్రలో మనం చూస్తాం ఈరోజు మన దేశంలో తల్లిని పూజిస్తారు అంటే నాకు అప్పుడు ప్రభువు చూపించాడు వాడు తండ్రి కాలేడు ఎందుకంటే సృష్టించలేడు కదా దుష్టుడు సృష్టించలేడు కాబట్టి వాడు తండ్రి ప్లేస్లో మహిమ పొందలేడు అందుకు తల్లి ప్లే ప్లేస్లకు వచ్చిండు వాడు తల్లి ప్లేస్లకు వచ్చి ప్రపంచం నుంచి వాడు మహిమను తీసుకుంటున్నాడు అది నాకు చూపించిన ప్రభు నీకు బాగా అర్థమవుతుందా కాబట్టి ఆ ఆత్మని నువ్వు గ్రహించాలి ఎందుకంటే వాడి అపవాది తంత్రాలను గుర్తించమంటుంది బైబుల్ వాడి తంత్రాలను గుర్తించాలా మనం కాబట్టి వాడు తల్లి ప్లేస్లో ఉంటూ మహిమను పొందుకుంటున్నాడు మనుషుల నుంచి ఇంకా డేంజరస్ టైం ఏంటంటే సంఘం కూడా తల్లితో పోల్చబడింది బైబిల్ ఇప్పుడు నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు తండ్రికి రావాల్సిన మహిమని తల్లికిస్తున్నావా అంటే తల్లిని కూడా పూజిస్తుంది మతపరమైన జీవితం సంఘం సంఘంని పూజిస్తుంది నువ్వు సంఘానికి ప్రాధాన్యత ఇస్తున్నావు సంఘాన్ని అలంకరించుకుంటున్నావు దానికి దానికి బిల్డింగ్స్ కడుతున్నావు దానికి అంతా రకరకాల వాటి మీద సమయాన్ని అంతా ఖర్చు పెడుతున్నావు అసలు అవసరం లేదు మనకి ఎందుకంటే ఎన్నిసార్లు ప్రభు జ్ఞాపకం చేసేయం అటువంటి మందిరాలలో నేను నివసించిన ఉండాడు ఆయన ఎయిటీ ఎందుకంటే అది శారీరకమైనది ఈ చేతులు మాంసంతో ఇదే ఇట్ ఈ చేతు నిర్మించబడ్డ వాటిల్లో ఉండడాయన ఆయన ఉండాల్సిందేంటి నా కుమారుడు నిర్మించే మందిరంలో నేను శాశ్వతంగా ఉంటాను అంటాడు ఎవరా కుమారుడు యేశుప్రభు నుంచి మాట్లాడుతున్నాడు యేసుప్రభుడు నిర్మించే మందిరంలో నేను శాశ్వతంగా ఉంటాడు అదే క్రైస్తవ సంఘం అదే విశ్వాసుల సహవాసమే తండ్రి ఆయన కుమారుడు నిర్మించిన మందిరం యేసుప్రభు కట్టించిన మందిరమే మన మందిరం కాబట్టి మన మందిరంలోనే నివసిస్తాడు తండ్రి అంటే సృష్టికర్త తండ్రి అంటే సృష్టికర్తతో మనం పోలుస్తున్నాం కాబట్టి సరే ఇవన్నీ గుణగణాలు దేవుని గుణగణాలని మనకి ఎన్నిసార్లు ప్రభు జ్ఞాపకం చేసిండు ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుండంటే నువ్వు అది స్వీకరించాలా ఆయన తండ్రి దగ్గరికి వచ్చిండు దేవుని దగ్గర నుంచి వచ్చిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం తర్వాత మరికొన్ని విషయాలు నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాను ఇది అపోస్ట్ కార్యాలను మనం చూస్తాం చూడండి అపోస్ట కార్యము ఏడవ అధ్యాయము అపోసల కార్యము ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచనం ఇప్పుడు అర్థం చేసుకోండి స్టెఫెన్ ఆయనని దేవులాగా ఎందుకు స్వీకరించి స్టెఫెన్ మైండ్లో ఆయన చనిపోయే టైంకి యేసు రావు ఏ రూపాకంగా చూడండి ఇక్కడ తండ్రి నా ఆత్మను నీకు అప్పగించను అంటే తండ్రి వేరే అని చెప్పచ్చు కానీ ఇక్కడ స్టెఫెన్ చనిపోతున్నాడు చనిపోతున్నప్పుడు చేస్తున్న ప్రార్థన ఇది ప్రభుని గురించి మొరపెట్టచ్చు కాబట్టి ఏ ప్రభు గురించి ఏ ప్రభుకు మొరపెడుతున్నాడు మాలా అక్కడి చూడండి ప్రభుని గురించి మొరపెట్టని స్టార్ట్ చేసి డాష్ పెట్టి యేసు ప్రవ్వా అన్నట్టు అంటే యేసుప్రభునే దేవునిగా ఆయన ఎంతగా స్వీకరించాడు ఆయన మరణం టైంలో మాట్లాడుతున్న ఆ మాటల ద్వారా ఆ ప్రార్థన ద్వారా ఆయన ప్రార్థన లాస్ట్ ప్రార్థన చనిపోకముందు యేసుప్రవ్వా నా ఆత్మను చేర్చుకున్నామని రాడ్ మీరు కదా కాబట్టి యేసుప్రవ్వే దేవుడు అని స్టెఫెన్ బాగ్రహించింది ఆయన చనిపోక మీద చాలా ఆత్మ ఉంటుంది పరశుధాత్మ అభిషేకం ఎక్కువ ఉంటుంది చాలా పవర్ఫుల్గా ఉంటాడు ఆయన ఆత్మలో తీవ్రంగా ఉంటాడు నాకు అది కొంతకాలం క్రిందట్యానిచ్చినప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు తీవ్రమైన ఆత్మ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మనము హ్యాండిల్ చేసుకోవాలా అంటే దాన్ని ఎట్లా మనం పట్టుకోవాలా మన హృదయంలో అది చాలా ఇంపార్టెంట్ క్రొత్త క్రొత్తగా పర్షుదాత్మ పొందుకున్న వాళ్ళని చూస్తాం కదా మనము ఎక్కడ ఇంకా ఏం ఏం నాకు ఆపోజిట్ అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటాడు అంటే కంట్రోల్ ఉండదు అన్నట్టు విషయం అదే కదా సంవత్సరుడు కంట్రోల్ లేదు ఆయన మీదికి ఒక్కసారి ఆత్మ బలంగా రాగానే పిచ్చి పిచ్చికి పరిగెత్తటాడు పిచ్చి పిచ్చి ఐడియాస్ అన్ని పాటించేటాడు ఆయన ఆయన మైండ్లో ఆయన ఆయన శరీరంలో దేవుని యొక్క ఆత్మ ఆయన సోద తలంపులు అంటే శారీరకమైనవి రెండు కొట్లాడుతూ ఉంటాయి ఎప్పుడు ఆయన జీవితంలో చూస్తాం మనం సంస్వరం జీవితంలో ఎక్కువ మన జీవితంలో కూడా ఉంటాయి దేవుని ఆత్మకు మనం సమర్పించుకున్నప్పుడు దేవుని ఆత్మకి చోటు ఇచ్చినప్పుడల్లా ఆ మన మానవ తలపులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ప్రభావా నాకు సాయం తెయచే ప్రభావా ఈ తలంపుల నుంచి నాకు విడుదల దయచే ప్రభావ అన్నప్పుడు ఆయన సహాయపడతా ఉంటాడు కొంతసేపు బాధ ఉంటుంది నా తలంపులు ఫుల్ఫిల్ కాలేదే నేను వాటిని వాటిని పొందుకోలేదే అనే బాధ అనిపిస్తుంది కానీ ఒక్కసారి ఆ తలంపుల నుంచి విడుదల పొందినాక అంతా ఉంటుంది సంస్థ విషయంలో అదే జరిగింది ఎక్కువగా ఆత్మ వచ్చేలానే పిచ్చి పిచ్చిగా చేస్తాడు ఆ పట్టుకొచ్చి వాటికి కాగడాలు కట్టి ఆ తో పంటలన్నీ కాల్చి వేయడము పిచ్చి చేస్తాడు కదా చాలా పిచ్చి చేస్తాడు అంటే ఆ యొక్క ఆత్మని హ్యాండిల్ చేసుకోలేకపోయినాడు తన జీవితంలో దాన్ని చేత నడిపిపబడలేకపోయినాడు ఈల్డ్ టు ద స్పిరిట్ అంటే ఇంగ్లీష్లో చాలా బాగుంది అంటే సంపూర్ణంగా దేవుని ఆత్మకు సమర్పించుకుంటే దేవుని ఆత్మ ఎట్లా తీసుకపోతే అట్లా వెళ్ళిపోతా కానీ అట్లా కాదు ఆ ఆత్మని మానవ తలంపుల కొరకు వాడుకున్నాడు సంసం జీవితంలో చూస్తాం కాబట్టి సెఫెను జీవితంలో అదే జరుగుతుంది ఆయన మీద బలంగా ఆత్మ వస్తే దంత అంతకుముందు పేతురు వీళ్ళందరూ స్టెఫెన్ ఒక పని ఒక్క చెప్తారు ఏం పని ఒప్పు చెప్తారంటే నువ్వు ఆహారం బంచు చాలా మంది వచ్చారు మందిరానికి ఆహారం పంచు అంటే స్టెఫెన్ ఆ పని చేయకుండా బయటికి పోయి వాక్యం చెప్తాడు నేను అనేది ఏంటంటే మీకు తప్పు లేదు స్టెఫెన్ అట్లా చెప్పడంలో తప్పు లేదు కానీ కొంత డిసోబీడియన్స్ అవిధేయత ఉందా లేదా స్టెఫెన్లో అవిధేత కనిపించిందా లేదా ఆయన చెప్పిన పని చేస్తున్న పని ఎప్పుడైనా కానీ నేను గమనించిన కొంచెం అవిధేయత వచ్చిందంటే వాడికి డోర్ ఓపెన్ చేసినట్లే మనం దుష్టుడికి వాడు మొదటి నుంచి అవిదేయుడే కదా దుష్టుడు మొదటి నుంచి అవిధేయుడే లూసిఫరు పరలోకంలో కూడా అవిధేత చూపించి అక్కడికి పడిపోయబడ్డాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక ఆ ఏదైనా తోటలో మనం చూస్తాం అవిధేయత దేవుని వాక్యానికి విధేయత చూపించలేకుని చేసిండేవాడు అక్కడ నుంచి అన్నదమ్ముల అవిధేయత చూస్తాం మనం అక్కడ ఈ రోజు వరకు కూడా అదే అవిధేయత చూస్తున్నాం సేవకుల మధ్యలో కాబట్టి కొంచెం అవిధేయత చూపించిన వాడికి ఓపెన్ చేసినట్లు మనం డోర్స్ కాబట్టి ఎక్కడ దొరికి అవకాశం రానియకుండా ఆ డోర్స్ మనం క్లోజ్ చేయాలి వాడికి మన జీవితంలో అందుకు నీకు హోలీ స్పిరిట్ అభిషేకం చాలా అవసరం ఎఫ్ఎస్లో రాష్ట్ర పత్రికల పావులు చెప్తారు కదా సర్వంగా కావచ్చం గురించి అది ఎందుకు చెప్పింది చెప్పాను ఎక్కడ పడితే అక్కడ డోర్స్ క్లోజ్ చేయమన్నాడు వాడికి ప్రతి కవచం ఒక డోర్ క్లోజింగ్ అన్నట్టు వాడికి క్లోజ్ చేయకపోతే ఏదో ఒక రూపంగా వచ్చి వాడిని శరీరంలో దూరుతాడు మనం అట్లా అవకాశం ఇవ్వద్దు అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించాలి మనం రేపటి నుంచి ఎక్కడ పడితే వాడికి అక్కడ డోర్స్ క్లోజ్ చేయాలి మనం అవకాశం ఇవ్వద్దు కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు గొప్ప జనం డోర్స్ ఓపెన్ చేసేసినాయి అతన్ని వాడికి ఒకసారి వాడు వచ్చిండంటే ఎన్నిసార్లు మనం ధ్యానిస్తాం వాడు తిరిగి వచ్చినప్పుడు మరీ చెడ్డపైన ఏడు అపవిత్ర ఆత్మాలను తీసుకొస్తాడు వాడు వాడి పని అది కాబట్టి ఒక ఆత్మ గడిపోయి తిరిగి తన పాత ఇంటికి వచ్చినప్పుడు మంచిగా అమర్చబడ్డ ఇల్లు క్లీన్ చేయబడ్డ ఇంట్లో ఏమీ లేకుంటే ఏం చేస్తారు వాడు వాడి యొక్క ఏడు చెడ్డవి తీసుకొస్తాడు అంటే ఎనిమిది ఆత్మలు ఉంటాయి ఎనిమిది చెడ్డ ఆత్మలు ఆ ఇంట్లో ఉంటాయి వాడి పరిస్థితి చాలా భయం కడపట్టి స్థితి అని చెప్పి అందుకే వాడి కడపట్టి స్థితి చాలా భయంకరమైంది ఆ ఆత్మలు ఉంటాయి కాబట్టి మనం డోర్ సెట్టిపర్స్లో ఓపెన్ చేయొద్దు మన సేవ జీవితంలో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ప్రతిసారి మనం ప్రభుని అడగాల ప్రభావ నాకు సాయపడు ప్రభు అని అడగాలం ఎందుకంటే ఆయన సాయం లేకుండా మనం ఒక్క క్షణం కూడా ఈ లోకంలో జీవించలేము డోర్స్ ఓపెన్ క్లోజ్ చేయలేము ఆయననే ముయ్యాలి కదా వాటిని కాబట్టి స్టెఫెన్ ప్రార్థన ఏ రీతి ఉందంటే ప్రవ్వా నా ఆత్మను నీకు అప్పగించున్నానన్నాడు కాబట్టి ఆయనని దైవ ఆయనని దేవునిలాగా స్తెఫెన్ కొలిచినట్టు చేస్తున్నా అంటే స్టెఫెన్తో పాటు ఉన్నవాళ్ళు ఆయన కొలవలేదు అట్లా చెప్పండి నూట ఇరవై మంది కదా వాళ్ళు అక్కడ ఉన్నది నూట ఇరవై మంది స్టెఫెన్తో పాటు సేవ చేస్తున్న స్టెఫెన్ అంటున్నాడు ప్రవ్వా నా ఆత్మ నీకు అన్నప్పుడు నూట మంది స్టెఫెన్ వంటి మనస్తత్వము కలిగిన కాదా అని నేను ప్రశ్నిస్తున్నా కానీ ఆ పుస్తకాలలో చూసినాము ఏకీభవించి ఐక్యత కలిగి ఒకే ఆత్మ ఒక తలంపు కలిగి కరెక్ట్ ఒకటే తలంపు కలిగి వాళ్ళని నివసినట్టు జీవించినట్టు మనం చూస్తాం కాబట్టి నూట ఇరవై మంది కూడా అని ప్రభులాగానే స్వీకరించు అనేది అక్కడ మనకు సూచనాత్మకంగా చెప్పబడింది కాబట్టి అదే చూడండి ఎక్కడ అదే అదే అప్పుడు వాళ్ళు రాళ్ళతో అంతేనా ఎక్కడ చూస్తుందో ఇరవై యాభై ఎనిమిది దేవుని కుడిపార్శ మందు నిలిచి ఉండుట చూచి చూచుచున్నానని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపులోనికి అతన్ని వెలగొట్టి రాళ్ళు రూబి చంపిరి సరే అక్కడ పౌలు సాక్షులుగా ఉన్నాడని చెప్తున్నాను కదా సాక్షులు సౌలు అను ఒక యవనస్తుడు నాకు సరి కనిపించలేదు సౌలు అను ఒక యవనుని అది అంటే పౌలుగా మార్చబడక ముందు సవులు ఆయన అధికారం క్రింద స్టెఫన్ చంపబడి అది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అది సౌలుగా పౌలుగా మార్చబడ్డాక తర్వాత జ్ఞాపకం చేసుకుంటాడు నిరపరాధుల రక్తాన్ని నేను చెందించినట్టు అందుకు నేను దానికి మించి సేవ చేసినా అని చెప్తాడు ఆయన సేవ జీవితం ఆధ్యతకి చూపిస్తాడు సరే ఇది మనకేం అనుమానం లేదు ఇక్కడ దేవుని కుడి ఉన్నాడు అంటే మనకి ఎన్నిసార్లు మనం అర్థం చేసుకున్నాం ఎందుకంటే రైట్ హ్యాండ్ ఆఫ్ ఫాదర్ తండ్రి కుడి నిలిచి ఉండడం అంటే అర్థమేంది మనం ఎన్నిసార్లు అర్థం చేసుకున్నాం అంటే దేవుని యొక్క శక్తి ఆయన రైట్ హ్యాండ్ అంటే ఆయన యొక్క శక్తి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క సంపూర్ణమైన శక్తి లాగా చూస్తున్నాడు ఇంకోతిగా అర్థం చేసుకోవాలి దేవుణ్ణి చూసి ఎవడు నరుడు ఏ నరుడును బ్రతికుండలేదు వాక్యం కూడా మనకు తెలుసు మళ్ళీ ఆ రీతిగా చూస్తే ఆయన చనిపోకముందు ఎట్టగలిగాడు ఇంకా చనిపోలేదు అప్పటికీ తండ్రి కొడి పార్శ్వన చూచి చూచినాను అని చెప్తాగానే రాళ్ళు రాళ్ళు రువ్వడం స్టార్ట్ చేశారు మీద గీడ్చుకొని పోవడం స్టార్ట్ చేశారు కానీ తండ్రిని చూసి ఏ నరుడు బ్రతికుండలేదు అన్న వాక్యం మనం చూస్తాం అంటే దేవుణ్ణి చూసి ఎవడు బ్రతకలేదు నువ్వు చనిపోతేనే గాని చూడలేవు దేవున్ని అన్న వాక్యం అక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ఆయన ఏ రీతిగా ఆ దర్శనాన్ని గ్రహించగలుగుతున్నాడు ఆయన ఆత్మలో దాన్ని చూడగలుగుతున్నాడు ఓ రీతిగా మనకు అర్థమవుతుంది అంటే తండ్రి కుమారుడు సరే మనము ఆయన పదాన్ని ఉచ్చరించినప్పుడు బైబిల్ అంతట్లో మన స్వరూపంన మన పోలిక చెప్పున అన్నప్పుడు అక్కడ మనకి తండ్రి కుమారుడుగా అనిపిస్తున్నారు కదా సెపరేట్గా ఎక్కడ ఉంటారు మనకి నాలో తండ్రి నాలో కుమారున్నాడు నాలో తండ్రి ఉన్నాడు కాబట్టి మన స్వరూపమున అన్ని మాట్లాడటం తప్పేం లేదు వాళ్ళు సెపరేట్గా చేసి రెండు కుర్చీలు వేస్తానే కదా అంటే ఇట్లీ హెబ్రి పదం హెబ్రి భాషలో ఒక పదం ఉంటుంది ఎలోహిం అనే పదం మీకు తెలుసు పాట పాడతలు ఒక తెలుగు పాటలు కూడా ఉంటుంది ఎలోహిం అని ఎలో అంటే దేవు దేవుడు ఒకడే కానీ అతనిలో మూడు గుడగడలు ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం మనం ఎలోహిం అనే పదం కూడా అంతే ఎలోహిం అంటే దైవ దైవములు అని అర్థం కానీ అది ఒకటే పదం ఓ చెప్పాలంటే హెబ్రి భాషలో ఎలోహిం అనే పదం దైవములు అంటే అక్కడ తండ్రి కుమరుడు పరసాత్మ కలిసినట్లు మనం చూస్తుంటాం కానీ పదం మటుకు ఒకటే కానీ తెలుగులోకి ఆ తర్జుమా చేయనప్పుడు ఆ యలోహిం అనే పదం పోయింది ఆ పదం ఒకవేళ ఉనింటే ఈరోజు ఆ డౌట్స్ ఉండకపోయాడు తెలుగులో కానీ తెలుగులో లేదు ఆ పదం అటువంటి పదాలు లేవు తెలుగులో ఎలోహిం అంటే దేవుడు ఒక్కడే కానీ అతనిలో మనము అనే పదం ఉంటుంది సరే మనము అన్నప్పుడు ఎలోహిం మన స్వరూపము అన్నప్పుడు ఎలోహిం మాట్లాడుతుండు అని అర్థం ఆ రీతిగా అర్థం చేసుకోవాలి అంటే దేవునిలోనే ఆ టైటిల్స్ ఆ గుణగణాలు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం కానీ ముగ్గురు ఎక్కడ సెపరేట్గా కనిపించారు ఎక్కడ కూడా కనిపించరు మనకి పైవిల సరే అపోస్త కార్యము మనం ఎక్కడ చూసినాం రెండవ అధ్యాయం చూడండి అపోస్త కార్యము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం చూడండి ఏ నామం బట్టి అప్పుడు ప్రభు నామంను బట్టి ప్రార్థన చేయవారు అందరు చూడండి రక్షణ పొందుతారని దేవుడు చెప్పు ఏ నామంన రక్షణ పొందుతారు ప్రభు నామం ప్రభు నామాన రక్షణ పొందుతారు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనకి ఇప్పుడు ఏం కన్ఫ్యూజన్స్ ఉంటాయి చెప్పండి ఎక్కడన్నా కన్ఫ్యూజన్ ఉందా తేటగానే ఉంది అంత తేటగా ప్రభు నామాన ప్రార్థించి రక్షణ పొందునని దేవుడు చెప్తున్నాడు కాబట్టి నువ్వు దేవుడిని ప్రభుని వేలుదీస్తావా ఇప్పుడు మనకు ప్రభు చూపించండి ఎందుకు ఈ రీతిగా కన్ఫ్యూజింగ్ గా కనిపిస్తాయి వాక్యాలని ఎందుకంటే ఒకరు చూపించండి దేవుడు మనకి ఇక్కడ వారికి అనుగ్రహించబడలేదు అదే వారికి అనుగ్రహించబడలేదు వాడు వాటిని గుర్తించకుండా వాళ్ళు వాటిని గుర్తించకుండా దేవుడు వాళ్ళకి అవి ఇవ్వలేదు ఆ మనసు ఆ కండ్లు వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళు వాటిని గ్రహించలేదు కానీ అవి మీకు అనుగ్రించబడ్డాయి అన్నాడు కాబట్టి నువ్వు చూడగలుగుతున్నావు వాటిని జాగ్రత్తగా తేటగా కాబట్టి ప్రభు నామమునే రక్షణ కాబట్టి రక్షించేవాడే దేవుడు కాబట్టి దేవుడే చెప్తున్నాడు దేవుడే చెప్తున్నాడు ప్రభునామంగా ప్రార్థించేవాడే రక్షణ బుద్ధుడు అనేసి అదే రీతిగా కొరింతలు రాసిన మొదటి పత్రికలు కూడా ఇదే మనం చూస్తాం ఇంకా తేటగా పావులు చెప్తున్నాయి ఈసారి అపుస్తకార్యం అంటే లూక చెప్తున్నాడు కదా లూక రాసిన లూక రాసిండి అది అపూస్తకార్యం కానీ కొరింతలు రాసిన పత్రికకు మొదటి కొరింతలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వర్షంలో ఏముందో చూడండి కొరతిలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసినందు పరుశుధపరచబడినవారై పరుశుదులుగా ఉన్నటకు పిలుగుబడిన వారికి వారికి మనకును చూడండి ప్రభుగానున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికి శివం అని చెప్పి వ్రాయినది ఇక్కడ చాలా థియేటర్ ఉంది అక్కడ చాలా డైరెక్ట్గా ఉంది ఎప్పటికైనా ప్రభు అక్కడే వారికి కానీ మీకు గానీ అంటే వారికి అంటే గురించి మాట్లాడుతున్నాడు అక్కడ వారికి అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా పావులు పావులు చాలా తెలియవాడు ముఖ్యంగా ఆయన మీద స్పెషల్ అభిషేకం ఉండే ఆ టైంలో ఆయన చెప్తుండేంటంటే యేసు ప్రభు వాళ్ళ కూడా దేవుడే మనకు కూడా దేవుడే అంటున్నాడు అంటే ఈసల కూడా దేవుడే మనకు కూడా దేవుడే ఆయన ముందు యూదులు ఉండే కదా యేసుని తృణీకరించిన వాడు కానీ రక్షణ పొందినాక ఆయనకు అవన్నీ ఇంకా ఓపెన్ అయిపోయినాయి మైండ్స్ చూడండి ఇదే మన పాయింట్ జాగ్రత్తగా మైండ్ ఓపెన్ చేసుకోవాలి మనం తృణీకరించే జీవితం కాదు కదా మనది అంత తేటగా అక్కడ మనం చూస్తున్నాం ఇంకొక వాక్యం నేను చూపించేస్తాను ఇదే వాక్యం ఏంటంటే పాత నిబంధన కాలపు పుస్తకాలలో కూడా యోగుల గ్రంథంలో ఇదే వాక్యం మనం చేస్తాం చూడండి యోగల గ్రంథము చిన్న ప్రవర్తనలో ఉంటుంది కదా ఇది చూడండి యోగుల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చనము యహోవ సెలవిచ్చినట్లు సీయను కొండ మీదను ఎరుశలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యుహోవాను పిలిచి వారు కనబడదురు ఆ దిన చూడండి ఆ దినమున యహోవ నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవాలని రక్షింపబడదురు ఇప్పుడు చెప్పండి ఏ నామంనా రక్షణ యహోవా నామంనన్నా ఏసు క్రిస్తు నామన అంటే మనకి కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి యోగలి గ్రంథులనేమో యహోవనామన రక్షణ అన్నది ఇందాక చూసినట్లు మనము ఏసుక్రీస్ నామాన ఎక్కడ చూస్తున్నాం అది మొదటి గ్రంతులు రాసిన పత్రిక మొదటి అధ్యాయమే రెండవ వర్షాలు పౌలు చెప్తుండేది ఏసుక్రిస్తు అనవ రక్షణ అంటున్నాడు ఆయన నామన ప్రార్థించిన వాడికి యోగలు అంటున్నాడు యోహోనామాన ప్రార్థించడానికి రక్షణ అంటున్నాడు అంటే రెండు విధానాలు ఉన్నాయా రక్షణ రక్షణ ఒకటే విధానం కదా మనకు తెలిసది అంటే యహోవ నామైన యేసు నామైన ఒకటే అనేది మనకు అర్థం కావాలి ఈ క్షణంలో కన్ఫ్యూజన్ పోవడానికి లేకపోతే రెండు విధానాల రక్షణ ఉండదు దీన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో అబ్సల్యూట్ ట్రూత్ అంటాం అంటే సత్యము ఒకటే విధానం రెండు మార్గాలు లేవు సత్యానికి రెండు మార్గాలు లేవు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఈ లోకంలో మతాలన్నీ పలు మార్గాలను నమ్ముతాయి చా ఏమంటారు అన్ని మతాలు ఒకటే పోస్తాయి బ్రదర్ అంటే అన్ని అన్ని మార్గాలు ఒకటే దారి తీస్తాయి కదా అంటారు ఎట్టి పరిస్థితి దిగవు చెప్పండి అన్ని మార్గాలు ఒకటే సిటీకి వెళ్తాయా వెళ్ళవు ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు ఇంగ్లీష్లో నేను ఎక్కడికి కానీ నిజం కాదు ఆల్ రోడ్స్ ఎప్పుడు రోమ్కి పోవు అదొక వాడుక భాషలాగా చెప్పబడింది అంతేగాని అన్ని రోడ్స్ రోమ్కి తీసుకెళ్తాయా తీసుకెళ్ళవు అన్ని రోడ్స్ హైదరాబాద్ తీసుకెళ్తాయా తీసుకెళ్ళావు నువ్వు ఎక్కడ దిగాల ఇంకొక జాగాలు ఎక్కాలా ఇంకో జాగాలు దిగాల అట్లా అట్లా దిగి దిగి చుట్టూ దిగి రావాల్సి వస్తుంది అంతేగాని డైరెక్ట్ లేదు కానీ అన్ని అన్ని మతాలు ఒకటే పరమార్థాన్ని బోధిస్తాయి అంటారు ఎట్టి పర్స్లో కాదు ఎట్టి పర్స్లో కాదు ఎందుకంటే అన్ని మతాలు దైవత్వాన్ని ఒక రీతి గుర్తించవు అన్ని మతాలు పాపమని గుర్తించవు అన్ని మతాలు పాపక్షమాపణ విషయాన్ని గుర్తించవు అన్ని మతాలు పరలోకం గురించి గుర్తించవు అన్ని మతాలు మరణించ మనిషి ఎక్కడ పోతారో చెప్పలేవు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అన్ని ఒకటే బోధించవు అది తెలియని వాడు రైతుగా మాట్లాడుతూ ఉంటాడు మతాలన్నీ ఒకటే బోధిస్తే ఎందుకు అన్ని మతాలు మనం రావాలా అవసరం లేదు అన్ని మతాలు అన్ని ఒకటే పరమర్థాన్ని బోధిస్తే అన్ని మతాలు మనకు అవసరం లేదు కదా కాబట్టి క్లిప్తంగా ఇంకొచ్చే వ్యాఖ్యలు మీకు ఇంకా ముగించేస్తాను టైం ఒకసారి చెప్పే ప్రయత్నిస్తాను నైన్ అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ టెన్ మినిట్స్లో నేను వాక్యాన్ని ముగించేస్తాను ఆది సంఘము లేక అపోస్ల సంఘము ఆ మొదటి దశాబ్దపు క్రైస్తవ సంఘము ఏ రీతిగా ప్రభుని ఆరాధించినారన్న విషయాలు కొన్ని నేను మీకు పైన కూడా చూపించిన ఈరోజు కొన్ని చూపించేసి నేను ముగించేస్తాను ఆల్మోస్ట్ అయిపోయినట్లే మనకు ఆ వాక్యాలకు సంబంధించి ఎక్కడన్నా మళ్ళీ అవకాశాలు దొరికితే కొన్ని నేను మీకు చూపిస్తాను తర్వాత బట్ బేసికలీ ఏంటంటే మనకు అర్థం కావాల్సిందంటే ఆయన దైవత్వం మీద మనకి ఎటువంటి అనుమానం లేదు కొన్ని ఇంకా పర్ఫెక్ట్గా బయలుపరచబడతాయి ఎందుకంటే ఆయన టైం ఆయన టైం వచ్చినప్పుడు సంపూర్ణంగా అన్ని తేటగా బయలుపరచబడతాయి ఇప్పటికీ చాలా తేటగా బయలుపరచబడ్డాయి చాలా తేటగా ఎన్నో బయలుపరచబడ్డాయి ఎంతమంది దేవుళ్ళలాగా గుర్తించగలిగినారు అన్న విషయం యూదులు గుర్తించగలిగినారు పాత నిబంధన కాలంలో కూడా ఆయన దైవత్వాన్ని గుర్తించగలిగినారు ముఖ్యంగా మనం ఎక్కడ చూస్తామో మనుష్య గురించి ధాన్యాల గ్రంథంలో చూసినాం మనం ధాన్యాలు చూసిన నేను దేవుళ్ళాగా మనుష్య కుమారు ఆయన అక్కడ ఒక మనిషి అక్కడ కనిపిస్తుంది కుమారులాగా కాబట్టి పాత నిబంధన కాలంలో కూడా మనం చూస్తున్నాము కృత నిబంధన కాలంలో ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీకు చూపించేస్తే ఆదిమ సంఘము ఏ రీతిగా ఆయనని ఆరాధించింది అనేది మొదటిదిగా మత్యసు వార్త నుంచి స్టార్ట్ చేస్తాం మత్యస్సు వార్త రెండవ అధ్యాయము కొంచెం స్పీడ్గా చదవండి మీరు మీకు దొరికితే అవకాశం మత్తయ్య సో ఫస్ట్ దొరికితే వాళ్ళు చదవండి మత్యస్సు వార్త రెండవ అధ్యయము రెండవ అర్షణం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి చూడండి ఆయన్ని పూజింప వచ్చిదింప అని చెప్పి కాబట్టి ఎవరు పూజ పొందుకుంటారు చెప్పండి ఎవరు పూజిస్తాం దేవుడి తప్ప తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ని పూజించడానికి వచ్చిండ్రు ఫస్ట్ ఇంకా సంఘం స్టార్ట్ అయ్యగలేదు సంఘం స్టార్ట్ అయ్యాలేదు ఆయన ఇంకా పసి బాలులాగానే ఉన్నాడు అప్పుడే నేను పూజించారు కదా తర్వాత హేరధ్ అంటాడు నేను కూడా వచ్చి పూజించాలని నాకు అడ్రస్ చెప్పండి అంటాడు అంటాడా లేదా అంటే హీరోధు కూడా ఆయన ఆత్మలో ఆయన దేవుడు చూడండి అదే మత్స్సు వార్త పద్నాలుగో అధ్యాయము కొంచెం ఫాస్ట్గా మత్స్య వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన అంతలో ధోని నువ్వు నిజంగా దేవుని కుమరడం అని చెప్పి ఆయనకు మొరకేరి మీకు చూపిస్తున్నాను ముందు కూడా దో గాలి జలములు ఆయన మాటకి విని నిమ్మలమైన మిక్కిన నిమ్మలమైనవిన ఎటువంటి వాడు ఆయనకు భయపడి కదా ఆయన భయపడే నమస్కారం చేశాను పూజ చేసినట్టు మనం చూస్తున్నాం అక్కడ కాబట్టి రెండవ అంశం రెండవ విషయం చూస్తున్నాం నేను పూజించినట్లు అదే అధ్యాయంలో అధ్యాయం అదే పుస్తకం అదే సువార్త ఇరవై అధ్యాయంలో మీకు తెలిసి ఇరవై అంటే చివరి భాగమా కదా ఆయన చనిపోయినకు జరిగిన విషయం అన్నట్టు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిదవ చూడండి ఎవరు పూజించి వేసి ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన ఎదుగు వచ్చి ఆయన పాదంలో పట్టుకొని ఆయనకు మ్రొక్కగా మృక్కిరి ఎవరైనా చనిపై తిరిగేసినాక మరియా మగ్గలేని మరియా మరి ఒక మరియా వచ్చి ఆయన కాళ్ళ మీద పడినరు ఆయన ఆయనను పూజించారు ఆయనను మ్రొక్కినరు అంటే ఈయన దేవుడు నిజంగా లేకపోతే ఎట్లా లేస్తాడు చనిపై ఏ నెరవేరు లేదు కదా కాబట్టి ఆయన పూజించినట్లు మనం ఎంతో తేట చేస్తున్నాం కాబట్టి పూజ పొందిన వాళ్ళందరూ దేవుళ్ళు అన్న విషయం మనం వారి తీసుకెళ్ళాలి కానీ దేవుడు ఒక్కడే ఈ లోకంలో చాలా మంది పూజలు పొందుకుంటుంటారు అంటే వాళ్ళందరూ దేవుళ్ళ మనుషులుగా కల్పించుకునే దేవుళ్ళు కానీ వాళ్ళందరూ దేవుళ్ళు కాదు దేవుడు ఒక్కడే పూజ అన్న విషయం మనం వారి తీసుకుంటాం తోమ వ్యూహాను సవార్త ఇరవయ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే మనకి ఈరోజు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఆయన గాయాలలో నా హస్తాన్ని ముట్టి ముడితేనే కానీ నేను నమ్మను అన్నవాడు అనుమానించినవాడు ఇరవై ఎనిమిదవ వచనంలో అందుకు తోమ ఆయనతో నా ప్రభువ నా దేవా అని చూడండి నా ప్రభువ నా దేవ అని నేను కాబట్టి అన్న దే దేవా అన్న ఒకటే విషయం అర్థం చేసుకోవాలి మనం ప్రభు ప్రభు అంటే పరిపాలించేవాడు దేవుడు అంటే సృష్టించినవాడు సృష్టికర్తని దేవుడు అంటాం కాబట్టి నువ్వే నా దేవునివి నువ్వే నా నన్ను పరిపాలించేవాడివి అని స్వీకరించండి వేసుప్రవని ఎవరు తోమ తోమ కూడా ఆయన పాదంలో యుద్ధ మనం చూస్తున్నాం అపోస్తకాలంలో పేర్తురి విషయానికి వ్యాఖ్యలు చేస్తున్నావు చూడండి అపోస్త కార్యము పదవాధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము పేతరు లోపలికి రాగా కొనెళ్ళి అతన్ని ఎదుర్కొని అతని పాదంలో మీద పడి నమస్కారం చేసను చూడండి పేతరు ఏమంటున్నాడు అందుకు పేతరు నువ్వు లేచి నిలువ నేను కూడా నరుడు అనే చెప్పి చూడండి అతని లేవనెత్తి చూడండి కాబట్టి మనుషులని మనం పూజించడానికి వీలు లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అక్కడ మనకి పేతురాది ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది ఆ రీతిగా ప్రార్థనలు చేయి పూజలు చేయించుకుంటారు కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు మనం చెప్పాలి నేను కూడా ఇలాంటి మనిషిని లేకపోతే నువ్వు తగ్గింపు తగ్గించుకునే జీవితం కాదు ఇది చాలా ముఖ్యమైనది మన సేవ జీవితంలో నీ జీవితంలో ఎంతో అద్భుతాలు జరుగుతూ ఉంటే ప్రార్థనలు చేస్తూ ఉంటే మనుషులు వచ్చి నీ కాళ్ళు ముట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ మతంలో అది ఓకే కానీ నీ విశ్వాసంలో అది రాంగ్ నేను ఎవరు పూజించడానికి వీల్లేదు దాని వెళ్ళి పూజిస్తాడు నెమ్క దేశారు కదా మీరు చూసిందా లేదా దాని వెళ్ళి పూజిస్తాడు సాష్టాంగ పడి దాని వెళ్ళి ఆ దర్శనము భావాన్ని చెప్తాడో కళభావం చెప్తాడో ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఒక రాజు నెమ్క దేశారు రాజు సాష్టంగా నమస్కారం చేస్తాడు అక్కడ ఉంది దాని తర్వాత ప్రతిమ చేపించి దాన్ని పూజించమంటాడు అది మళ్ళీ దాని ప్రతిమనా అనేది ఎవరు తెలియదు సరే ఎక్కడ వెళ్ళిపోతాం మనం వాక్యం చూస్తే అపోస్త కార్యము పద్నాలుగవ అధ్యాయంలో పౌలు ఏమంటున్నా చూడండి ఒక సరే పేదలు మీరు అర్థం చేసుకున్నారు పౌలు ఏమన్నా చూడండి పద్నాలుగవ అధ్యాయం అపోస్త కార్యము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం ఈ సంగతి విని అయ్యారావు చూడండి మీరు ఎవరిని పూజిస్తున్నారు మీరు దేవుని తప్ప ఎవరిని పూజించడానికి వీల్లేదని కరెక్ట్ చేస్తున్నాడు కట్టి లోకంలో మీరు దేన్ని పూజించాక వీలు లేదు అన్న విషయాన్ని హెచ్చరిస్తుండే అక్కడ మనకి అదే రీతిగా యోహాను భక్తుడు అది మీకు చూపించింది ఆల్రెడీ యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో దూత కాళ్ళ కదా అప్పుడు దూత ఏమంటాడు ఇరవై అధ్యాయంలో చివరి భాగం కదా ప్రకటన గ్రంథము చివరి భాగం ఇరవై అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతో ఈ గ్రంథం ఈ గ్రంథం అందున్న వాక్యములు గైకుని వారితో అంటే మనతోని సహదాస్తుడు చూడండి దేవునికే నమస్కారం చేయాలి నాకు కాదంటే దూత కూడా దూతలను కూడా మనం పూజించద్దు అన్న విషయం మీరు బాగా అర్థం చేసుకోవాల అయితే నేను ఒక బోధ చూసను పరశుదాత్మని పూజించచ్చా లేదా పుస్తకాలు రాసేసేరు కొంతమంది మనం పరశుదాత్మని కూడా పూజించచ్చు అని వాక్యాలు ఉన్నాయి ప్రకటించారు ముఖ్యంగా బెనిహీన్ బోధ దానికి సంబంధించింది పరశుదాత్మని మనం పూజించవచ్చు అని ఎక్కడన్నా ఉందా వాక్యం ఉంటే పూజిస్తాం కదా ఎక్కడన్నా ఉందా వాక్యం అట్లా మీరు పరిశీలించుకోండి అటువంటి వాక్యాలు ఎక్కడన్నా ఉన్నాయా మనం ఇంతవరకు చూసినాము ఏసుప్రభు తప్ప ఎవరికి మనం పూజించద్ధాన్ని ఇంతవరకు అయితే చూసినాము ఇంకా మీద చూపిస్తే మనం దాని చూస్తాం ఏ రీతి అర్థం చేసుకుంటున్నాం బోరన్నా వచ్చి చూపించింది అనుకో ఇదిగో ఇక్కడ ఉంది పరశుత్మం కూడా నేను ఇంతవరకు చూసినా నేను ఎక్కడ నాకు అటువంటిది ఒకవేళ ఉంటే చూపించండి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో మనం ప్రయత్నిస్తాం పరశుద్ధాత్మని కూడా మనము సమానంగా యేసుప్రభుతో సమానంగా పూజించాలా అన్న బోధ ఉంది ప్రపంచంలో రోజు ఎందుకంటే మనకు తెలుసు యుగ సమాప్తిలో వాడు అనేయుక్తులని వాడి కుయుక్తుల చేత మోసగిస్తూ ఉంటాడని మన ప్రభుకి తప్ప ఎవరికీ ఆ ఆరాధన పోవద్దు ఒకవేళ నువ్వు పరుషాత్మాన్ని పూజిస్తున్నావు ఆ పరశురాత్మ నామ ఇంకా ఎక్కడికి పోతుందో నీ బోధ నీ ఆరాధన నీకు తెలియదు ఆయన నామము ఉచ్చరించకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వేరే దేవతలకు వెళ్ళిపోతుంది వేరే ఒక యేసు అన్న విషయాన్ని పౌలు మనకు హెచ్చరించి ముందటి నుంచి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో దేవునికి తప్ప ఏ మనిషికి గాని ఏ దూతకు గాని అటువంటి ఆరాధన పోవడానికి వీలేదని జ్ఞాపకం చేస్తుంది కానీ మన ప్రభు మటుకు స్వీకరించింది చూడండి తొమ్మిదవ వర్షంలో అదే అధ్యాయము తొమ్మిదవ వర్షంలో దూత కాల పడితే ఒప్పుకోలే దూత కానీ ప్రభు కాల మీద యోహాను భక్తుడు చూడండి ఇరవై అధ్యాయము ఎక్కడో చూస్తున్నాం మనం ఇరవై రెండు ఎనిమిదిలో చూడు చదువు ఇందాక చదివింది అది అది కాదు అది స్టార్టింగ్లో మొదటి అధ్యాయంలో సెవెంటీన్ వన్ సెవెంటీన్ మృతుర ఎంత ఇదిగో సజనయ్ఞా చూడండి యుగ యుగంలో సజీవన యజ్ఞానని చెప్తున్నాడు అంటే ఈ ప్రకటన గ్రంథం అంతా ప్రకటన అంటే ఇంగ్లీష్లో రెవల్యూషన్ అంటారు రెవల్యూషన్ అంటే బయల్పరచబడ అన్న బయల్పరచడం అని అర్థం కాబట్టి ప్రకటన గ్రంథం అంతా ఈ స్టోని ఉంటుంది మొత్తం ఆ పుస్తకం అంతా ఈ గురించి ఉంటుంది ప్రకటన అంటేనే దానికి సంబంధించింది కాబట్టి ఆయన చెప్తున్నాడు ఆయన స్వీకరించండు ఆయన కాళ్ళ మీద పడ్డప్పుడు వద్దు సుమి అనడా అనలేదే స్వీకరించండు అంటే యోహాను యోహాను భక్తులు ఆయన మీద పడే పడినప్పుడు అతన్ని వీపు మీద చెయ్యి చాపి భయపడక అంటున్నాడు అంటే అంటే స్వీకరించాడు నువ్వు కాళ్ళు ముట్టుకోవచ్చు ఆయన కాళ్ళు పట్టుకోవచ్చు ఆ స్త్రీలు పట్టుకున్నారు కదా ఆయన తిరుగులు వేసినప్పుడు పూజించి అప్పుడు నన్ను ముట్టకండి అన్నాడు తర్వాత కాబట్టి చూడండి ఆయన పూజ స్వీకరించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం చివరిగా కాబట్టి ఆ ఆదిమ సంఘము అంత సంఘస్థులు అందరూ ఆయన దేవుళ్ళాగా స్వీకరించినారు అందుకు అతన్ని పూజించినారు నేను ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తున్నాను వీలైతే మరి పని నేను వచ్చేవారం మీకు చూపిస్తాను వచ్చేవారం అదే రీతిగా మనం ఐదవ బోరకు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తాం ప్రార్థన చేస్తాం పరశుధర బాగు మీకు అన్నా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించినాం ప్రాభా ఆదిమ సంఘస్థులు మిమ్మల్ని పూజించినారు ప్రాభా మీలోని దైవత్వాన్ని వాళ్ళు చూడగలిగినారనైనా స్టెఫెన్ చూడగలిగిండు ప్రవ్వ పావులు చూడగలిగే పేతురు చూడగలిగేడు ప్రవ్వా ఫిలిప్ చూడగలిగిండినైనా యోహాను భక్తులు చూడగలిగేండి ప్రవ అవును రాజా మేము కూడా చూడగలుగుతాం ఈరోజు చూపించిన వారు మీరే ప్రవ్వా ఇది మనుషుల వలన కలిగింది కానే కాదు ఇది సంపూర్ణంగా మీ వల్ల కలిగింది మేము విశ్వరిస్తున్నాం మాలోని అనుమానాలు తొలగించండి మేము తీర్పుంచుకోవాలా సిద్ధపడాలా ప్రభా అనేక మనుషులు తండ్రి మీయక యొక్క విశ్వ మీ యొక్క దైవత్వం మీద ప్రశ్నిస్తుండగా అవును రాజా మేము వారికి ప్రేమతో వీటన్నింటినీ చూపించాలా వాళ్ళని మీ తట్టు అవును ప్రభా ఆకర్షించుకోవాలి మీరు ప్రభా మేము కాదు మీరు ఆకర్షించుకోకపోతే ఎవ్వరూ రక్షణ వాక్యం ఉంది కాబట్టి నైనా మీరే వాళ్ళని రక్షించుకొని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క దూతల కాపుతలు దయచేసి నడిపించండి సురక్షితంగా ఇంటికి చేర్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామాంన ప్రార్థించచ్చున్నాం తండ్రి ఆమె